ఒక జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ యాప్ తీసుకొని పొగించుకుందాం పరిశుద్ధిలాగా గనపరచలాగా మీ యొక్క స్వరంలాగన సహాయపడే వదరాలు అయినా క్షణం ప్రభావ మరోసారి మీ యొక్క స్వరాన్ని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి మా మాట్లాడండి బలపరచండి మమ్మల్ని అందరినీ మీ కొరకు సాక్షాత్ చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు దై చేయమండి క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుణ్ణి మనం ఏ రీతి ఆరాధించాలా ఏ రీతిగా ప్రేమించాలన్న విషయాన్ని ఇంతకు మనం నేర్చుకున్నాం ఆయన జీవం గల దేవుడు అనుమానమే లేదు అందులో అయితే ఇందాక మనం చూసినట్లు ఆయనని ఏ రీతిగా మనం ఆరాధించాలా చెప్పండి ఎవరు చెప్తారు మరో సార్ చెప్పండి ఇక్కడ ఇక్కడ శబ్దమే వినిపిస్తలే ఇక్కడ నుంచే వినిపిస్తుంది సార్ శబ్దం ఇక్కడ వినిపిస్తలేదు ఈ ఏరియా ఈ ఏరియా అంతా సైలెంట్ అయిపోయింది అలసిపోయింది ఏరియా కాబట్టి దేవుని ఆరాధించాలి ఎట్లా ఆరాధించాలా పూర్ణ పూర్ణ హృదయంతో అది చదువు మరోసారి నువ్వే చదువు వాళ్ళ పూర్ణ హృదయంతోను ఊర్ణ ఆత్మతోను ఊర్ణ మనసుతోను అంతే కదా అది అక్కడ ఉండేది అది తర్వాత ఉంటది లూకాస్ వార్త పదో అధ్యాయంలో ఉంటది చూడండి ఒకసారి లూకాస్ వార్త పదోద్యాన్ని చూడండి పదవాధ్యాయం చూడండి ఫస్ట్ లూకాస్ వార్త పదో అధ్యయనం ఇరవై ఏడవ వచ్చిన లెక్క పెట్టాలా బ్రదర్ ఇక ఇట్లా ఇట్లా లెక్క పెట్టుకుంటే మైండ్ కూర్చుంటాయి నీ పూర్ణ ఎన్ని నాలుగు మత్తై నుంచి లూక వచ్చేటప్పటికి ఒక ఎక్స్ట్రా స్టెప్ ఎరగాల మీరు ఒక ఎక్స్ట్రా స్టెప్ దేవుని ప్రేమించడం నేర్చుకోవాలా ఆ ఒక్క ఎక్స్ట్రా స్టెప్ గురించి చెప్పాలనుకుంటున్నుకోండి ఏందా స్టెప్ చెప్పండి ఎవరు చెప్తారు వివేకం బలమా వివేకమా శక్తియా శక్తి ఉంది కరెక్ట్ ఇందాక శక్తి లేదు కదా శక్తి లేదు లేదు దేవుడు ఏరీతిగా మనల్ని నడిపిస్తారనేది ఇదే నిదర్శనం ఆయన ఆత్మ ఎట్లా నడిపిస్తారు అనేది ఇవే ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ కి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ నడిపిస్తూ ఉంటాడు నీకు ఆశ ఉంటే ఇందాక మేము మెట్లు ఎక్కి వస్తుంటే ఎవరో ప్రశ్న ఇచ్చారు ఎవరేసారు నువ్వా ఇక్కడ మెట్లెక్కి వస్తు రాధికా సిస్టర్ ఎట్లా మెట్లెక్కి వస్తుంది నువ్వు అన్నావా దిలీప్ అన్నాడా అమ్మాయి ఎట్లా ఎక్కువస్తుందో ఇన్ని స్టెప్స్ అనుకుంటే నన్న స్టెప్స్ ఎక్కుతానే తెలుస్తుంది మోకాళ్ళకి టెస్ట్ మెట్లు ఎక్కుతానే కదా టెస్ట్ మోకాళ్ళకి టెస్ట్ లేకపోతే ఇంకొకాళ్ళకి ఎప్పుడు టెస్ట్ ఉండదు కదా చూడండి పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు అంతగా దేవునితో సన్నిహితంగా ఎట్లా ఉండగలిగినారు ఈ రోజు ఎందుకు కూడా లేకపోతున్నారు చెప్పే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు కదా ఆ రోజులలో పాత నిబంధన కాలంలో దేవుడిని ముఖము యవనస్తుడుగా ఉన్న ఎహెచ్కేలు ఎహెచ్కేలు దేవుని ముఖం దర్శనం చూసి గజగజ గజ వణికిపోయాడు ఎట్లా సాధ్యం చెప్పండి ఎవన వస్తే కదా ఆయన కూడా దానియాలు యవన కాలంలోనే అక్కడికి బానిసలాగా వెళ్ళిపోయాడు పాపం శత్రిషక్ అభెదగో దానియాలు వీళ్ళందరూ యూదా గోత్రంలో రాజకుమారులు వీళ్ళందరూ బానిసలాగా పోయినారు యవన కాలంలో ఆయన దర్శనం చేసిండు యేసు ప్రభుణ్ చేసిండు దాని గంద మనం చూస్తాం ఎట్లా సాధ్యం చెప్పండి ఆ ఈ రోజుకి చాలా మందికి డౌట్స్ ఇది సాధ్యమా చెప్పండి మీరంట నిజంగా బ్రదర్ నిజంగా చూడగలమా ఈశ్వరు నిజంగా పరలోక దర్శనం చూడగలమా ఈ రోజు స్పేస్ లో గోతలేరా రాకెట్స్ లో మనుషులు ఒకప్పుడు అసాధ్యం ఉండే కదా కానీ ఈ రోజు గోడ పరలోక దర్శనాలు కలిగిన వాళ్ళు పరలోకానికి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళని చాలా మంది చూసిన డైరెక్ట్ గా చెప్పుకుంటారు ఎవరన్నా కూడా కదా పావులు కూడా చెప్పుకోలేదు కదా నేను మూడో ఆకాశం వరకు వెళ్ళిపోయినా అంటే మొదటి ఆకాశంలో చీకటి శక్తులన్నీ ఆయనని అడగిస్తా ఉన్నాయి వాటి అన్నిటి మీద విజయం ఉంది వాటిని ఓడగొట్టి లోపలికి వెళ్ళగలిగే ఎట్లా వచ్చింది అక్కడ నుంచి ఆయనకు అనుభవం ఆయన ప్రార్థన జీవితం కాబట్టి ఆయనని పూర్ణ హృదయంతో ఎట్లా ప్రార్థించాలా ఎట్లా సేవించాలా అంటే పాట పాడినట్టు కాదు ఏదో ఆ నిమిషాలు ప్రార్థన చేసినట్లు కాదు ఒక సీక్రెట్ నేను చెప్పాలనా ఎట్లా సాధ్యం బ్రదర్ ఒక గడ్డసేపు అంటున్నావు నువ్వు ఎట్లా గడ్డసేపు నేను ప్రార్థన చేయగలను ఒక రెండు గంటలు అంటున్నావు ఎట్లా నువ్వు చెప్తున్నా కానీ నిజంగా నువ్వు చేస్తావా రావచ్చు కదా డౌట్ నేను చెప్తే ఎందుకు రావద్దు చెప్పేది రావద్దు తెలిసిపోతుంది మోహన్ చూడగానే నీకెటేవుడు నా మోహన్ చూసి చెప్పేస్తాడు నేను చెప్పాల సీక్రెట్ నేను ఏమి కూడా రహస్యాలు దాచిపెట్టుకున్నాను నేను అన్ని రిలీజ్ చేసేస్తాను నేను చేసే ఎందుకంటే దేవుణ్ణి నువ్వు సన్నిహితంగా అంటే ఇంటిమే ఇంటిమేట్ గా అతను నువ్వు ఎటా ఆవాసం చేయగలవు సన్నిహితంగా అంటే బైబుల్లో వాళ్ళు ఎట్లయితే ఉన్నారో క్లోజ్ గా నువ్వు అట్టు ఉండాలా నేను ఒక విషయం చెప్పాల మీకు ఎప్పుడైతే నువ్వు ఏ శ్రేని ముఖాముఖిగా చూస్తావో నీ జీవితం ఎప్పటికీ అట్లుండదు ఇంకా నేను చెప్తున్నాను ఒక్క దర్శనం చాలు ఒక్క లైఫ్ టైం ఒక్కసారి చూడాల సౌలు ఆ ఒక్క దర్శనం తన లైఫ్ టైం మొత్తం మార్చేసింది ఒక్కటేసారి చూడండి మీరు ప్రార్థన పూర్వకంగా మోకాలు నుండి కనిపెట్టి ఎవ్వరు లేని సమయంలో నిర్మార్ అందరు నిద్రపోయినప్పుడు నేను ఎప్పుడు నైట్లో వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో ప్రేయర్ చేసుకుంటాను ఒంటరిగా ఎన్ని సార్లు దేవుణ్ణి మాట్లాడిన స్వరం నేను విన్నా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆ దర్శనాలు నేను ఎన్ని సార్లు మీకు ఆ సీక్రెట్ నేను చెప్తాను హీరొచ్చి నా దాంట్లో అలారం పెట్టుకుంటా నేను నా మొబైల్ ఫోన్ అలారం పెట్టుకుంటాను ఎప్పుడు తెలుసా ఎగ్జాక్ట్లీ సిక్స్ మార్నింగ్ ఐదు నిమిషాలకి తక్కువ ఆరు అంటే 5.55 ఫిఫ్టీ ఫైవ్ కి అలారం ఉంటుంది నా మొబైల్ ఫోన్ లో తర్వాత నైన్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఫిఫ్టీ అలారం ఉంటుంది నా మొబైల్ ఫోన్ లో తర్వాత లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అలారం అర్థమైందా దాని తర్వాత త్రీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అలారం అర్థమైందా ఏమర్థం ఏం చెప్పు ఆయనకు అర్థమైంది ఆయన అర్థం ఏంది ఏమర్థమైంది అయితే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి నేను స్టార్ట్ చేయాలి ప్రయత్నం ఎందుక తెలుసా ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ కి నాకు తెలుసు ఏం జరుగుతుందో అది నేను చెప్పాలన్నా వద్దా ఏం చెప్పారా అవి తమందికి ఆశ ఉంది తెలుసుకోవాలి మీరు గమనించండి ఆ గడియారం ఉంటే నేను ఇప్పుడు చూపించేటంది కదా ఒకసారి ఆ గడియారం చూడండి ఆరు ఎక్కడుంది ఏడుంది పన్నెండు ఎక్కడుంది తొమ్మిది ఎక్కడుంది మూడు ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి ఎవరికి అర్థమైంది అర్థమైందా అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అర్థమైపోతే చాలు పన్నెండు అంటే ఆయన తల ఆరు గంటలు ఆయన కాళ్ళ దగ్గర వస్తుంది కదా అంతేనా ప్రార్థమైపోయింది సో ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కి నేను స్టార్ట్ చేస్తే ఫ్రీస్ కలిగిన మనసు నేను వందుకోవాలా అంటే లెవెన్ కి ఆయన తల దగ్గర నేను రీచ్ అవుతున్నా ప్రార్థన స్టార్ట్ సాయంత్రం ఈ రోజు అంతా ఏమేమి చేసిన నేను తప్పిసాములు ఆయన కాళ్ళ దగ్గరికి నేను రావాలా స్పె కి వెళ్ళిపోతా బస్ లో ఉంటే యాక్చువల్ గా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రంట్ లో ఆ డ్రైవర్ ఎనకల గురించి ఫుల్ శబ్దం ఉంటుంది బండి శబ్దం ఇక నేను భాషల్లో ప్రార్థన చేసుకుంటేనే ఉంటది నుంచి సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ నాన్ స్టాప్ భాషలలో ప్రార్థన చేస్తుంటా నేను నేను పబ్లిక్ లో చెప్పాను కదా ఇవన్నీ చిన్న గ్రూప్ లో నేను నా ప్రార్థన చూస్తాను అర్థమవుతుందా నాన్ స్టాప్ భాషలను నేను ప్రార్థన చేస్తూ మీ అందరికంటే ఎక్కువ నేను ప్రార్థన చేస్తాను భాషలలో చెప్పగలను సాధ్యమా ఇప్పుడు చెప్పు బ్రదర్ ఆయన చూడంగానే చెప్పేస్తాడు ఇప్పుడు చెప్పు బ్రదర్ సాధ్యం కదా నేను అనేది ఏంటంటే నేను ఎందుకు నిన్ను అడుగుతున్నా ముఖ్యంగా అంటే నువ్వు చెప్తే అది సాధ్యమవుతుంది నేను చేస్తున్న కాబట్టి నేను చెప్పడం నేను ఆల్రెడీ టెస్టెడ్ అది ఎయిత్ విచ్ ఇస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ అర్థమవుతుంది నీ విశ్వాసము పరీక్షింపబడపోతే అది ఆధారమైన ఆధారపూరితమైన విశ్వాసం కాదు నువ్వు దాని మీద ఆధారపడలే టెస్ట్ చేసి తెలుసుకోవాలి ఇవన్నీ కాబట్టి ఒక విషయం నేను నీకు చూపించనుకుంటున్నా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ బలముతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడు నీ ఎట్లా సేవింపవాలను అన్న విషయము నేను ఎవరి నుంచి తెలుసా హానోకు నుంచి నేర్చుకున్నా బైబిల్ హానోకు గురించి అది ఆయన గురించి మూడే వచ్రాలుంటాయి ప్రజా బైబిల్ రాష్ట్ర పత్రికల్లో మూడే వచనాలు ఎప్పుడు ఎప్పుడు విశ్వాస వీరులకు సంబంధించిన వాళ్ళు ఆయన నేను అర్థం చేసుకు ఎట్లా నడిచిండు దేవుడు ఆయనతో ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యం ఆయన నడిచిండు దేవుడితో చెప్పండి మనం నడవగలమా నడవగలమా లేదా చెప్పండి ఫస్ట్ పాయింట్ మీరు ఎలా అంటే ఇది అసాధ్యము అనడానికి వీల్లేదు ఇంపాసిబుల్ అనడానికి వీల్లేదు ఇంపాసిబుల్లో ఐఎం దిసోసియేట్ అయిపోతుంది ప్రతిది పాసిబుల్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్స్ మీ అంటాడు కదా నేను క్రీస్తులో సమస్తము చేయగలను ఎందుకంటే ఆయన నేను బలపరుస్తున్నాడు బలపరచబడు ఆయననే నన్ను సమస్తం నేను చేయగలను నన్ను బలపరచబడు కాబట్టి ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు నేను చూపిస్తాను ఫస్ట్ ధాన్య గంధండి తొమ్మిదో అధ్యాయం ఎందుకు ధాన్యాలు దేవుళ్తో సన్నిహితంగా ఉండగలిగినాడు అనేది నేను చూపిస్తాను మీకు అంత సన్నిహితం కాబట్టి ఆయన ప్రార్థన స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ అవుతుంది తొమ్మిదో అధ్యాయంలో ప్రార్థన స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ అంటే ఇరవై ఇరవై రోజు ఉపాస ప్రార్థన ఉన్నాడు ఇది ఒక సీక్రెట్ అన్నాడు బైబిల్లో 21 వన్ డేస్ ఫాస్టింగ్ ఉంటే దేవుని దూతలు వచ్చి మాట్లాడతారు అనేది రహస్యం అదొక సీక్రెట్ ఎంతమందికి దేవుని దూతలతో సంభాషించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఇద్దరు దూతలు నేసి కాపల పెట్టాడు జీవితాంతం నేను ఇక్కడ చెప్పాలి ఎంతమంది ఆశ వినాలని వీళ్ళు ఏం చేస్తారని ఈ తెల్ నువ్వు కింద పడుతుంటే నేను ఎత్తుకొచ్చారు వాక్యం ఉందా లేదా చెప్పండి తెలుస్తుంది ఎందుకంటే ఇట్లా ఎత్తుకున్నారు ఎత్తుకొని కూర్చోబెట్టి అవును అసలు ఇది ఎట్లా సాధ్యం ఇది ఎట్లా సాధ్యం నా బండి తుక్కు తుక్క అయింది దెబ్బ తగలలే ఎన్ని ఇది ఎట్లా సాధ్యం చెప్పండి మీరే తర్వాత ఒకసారి ఎస్వంతు బ్రద వాళ్ళు ఇంటికి వస్తుంటే నాకు ఫ్రంట్ లో ఆటో చేసి సడన్ బ్రేక్ చేసినా పడిపోయి నేను పడిపోతే సినిమా చూసేటో లేదు నాకు తెలియదు నేను చూడలేదు సినిమాలో ఇట్లా స్లోగా ఎవరైతే కింద కూర్చోట్లేదు నాకు నాకు చెప్పాలనిపించింది నా దూతలకి కాపలే ఆజ్ఞాయిస్తానో లేదు నేను కాచి కాపాడుతానో ఇచ్చినా లేదు అయితే ఈ ఇద్దరు దూతలు ఏం చేస్తారంటే వాళ్ళకి నువ్వేమైనా పాపం చేస్తే వాళ్ళకి చాలా కష్టం ఈతను ఉండలేనా అర్థమైతుందా నువ్వు మోసం చేసినా ఉండలేదు ఎందుకంటే దేవుళ్ళు మోసం లేదు మేనిఫులేషన్స్ అసలే వద్దు క్రైస్తవ జీవితం ఇది ఒక డేంజర్ నేను గమనించిన మైండ్ మోసంతో గుడిన మైండ్ ఇది చాలా డేంజరస్ మైండ్ ఇది అందుకే నాకు ఈ మైండ్ వద్దు ప్రవ ఈ తీసేసి నాకు కావాలని ప్రార్థన చేస్తాను ప్రతిరోజు ఉదయం లాట్ ఈ ఉదయం నేను ప్రార్థిస్తున్నాను మనసు తీసేసి నీ మనసు నాకు కావాలి క్రీస్తు గురి మనసుని ధరించుకో ఈ వాక్యం నా జీతంలో నెరవేర్చు ప్రభావా అని ప్రార్థిస్తా లేకపోతే ఆ మైండ్ అంతా చెత్త ఇక్కడ ఈ రోజు ఎవరి మీద పోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళి దోచుకోవాలా ఎవరిని సంపాదించుకోవాలా మోసం చేయాలా ఇట్లుంటది మైండ్ చిన్న నుంచి వచ్చిన మైండ్ ఇది కాబట్టి నేను ఎవరిని మోసం చేయను నా లైఫ్ లో ఎవరిని దగ్గరికి ఒక్క పైస ఆశించాను నేను కష్టపడకుండా ఎవరి దగ్గరికి ఒక్క పైస నేను తీసుకోను అని తీర్మానించుకోండి నా లైఫ్ లో ఈ రోజు వరకు కూడా నేను ఎవరి దగ్గరికి ఒక్క పైస తీసుకోలేదు నేను ఇచ్చింటేనేమో గాని ఒక్కరించి ఒక పైసా తీసుకోలేదు అవి లెక్కకెళ్ళి పైసలు లేచాను కానీ నేను అట్లా ప్రార్థించిన ఎందుకంటే ఈ వాక్యం జీవంగానేది ఇది నా జీవితం ఎవరైతే ఉంటాయి ఈ రోజు నాకు ఏ కొరత లేదు ఏ కొరత లేదు ఒకవేళ నాకు డబ్బులు లేకుంటే ఉపాసం ఉంటా కానీ నేను ఎవరి ఏమైనా నేను చేయిప్పాను ఎందుకో తెలుసా చెప్పండి ఎందుకు నేను చేసి చెప్పాను అబ్రాహ్మ సంతానంగా అనుకోవచ్చు అబ్రాహ్మ అంటాడు సుధమారాజు ఇగో ఈ కానుకలన్నీ నీకే ఇస్తున్నట్టే నీ దగ్గరకెళ్ళి నాకు ఒక్క పొల్లు పోగు కూడా వద్దున్నారు ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని రెండు వేల సంవత్సరాల తర్వాత కొంత ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటారు అబ్రాము ఒక అన్యరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు అని ఎంత తెలియగలవాడు అబ్రామ్ ఎన్ని ఎంత ఎన్ని వేల సంవత్సరాలు ముందే చూడగలిగిండు ఆయన ఇట్లా ఉండబోతున్నాను ఆయన సాక్ష్యం ఒక్క దగ్గరికి వెళ్ళి పైస తీసుకోలేదు ఆయన ఆయన లోతుకి అందరికి ఇట్లా విపరీతించలికి సదిక్కి దశమ భాగం ఇచ్చేసిండు కానుకలు ఇచ్చేసిండు కానీ ఆయన ఎవ్వరి దరికి వెళ్ళి ఒక్క పైస తీసుకోలేదు వచ్చింది ఏంది ఊర్ అనే కల్దీల ప్రాంతంలో నుంచి బయటకు ఒక్క గాడిదతోనే కొంచెం కష్టమే చెప్పడం ఒక్క గాడిద తీసుకొని వచ్చి ఆయన ఒక రాజు అయిపోయిండు మూడు మంది పనులు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయింది ఆయన అటువంటి మనిషి పిల్లలం మనం విశ్వాసంలో మన నువ్వు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలా లేదా చెప్పరాదా కావాలా లేదా నేను కావాలనుకుంటే అవుతావు లేకుంటే లేదు నేను పని వాడిలాగానే ఉంటానంటే పనిలాగానే ఉండిపోతావు అది నేను చెప్పాడు తీర్మానానికి సంబంధించిన క్రైస్తవ జీవితం అంతా నువ్వు ఏం తీర్మానించుకుంటే అట్లనే ఉండిపోతావు నేను మోసం చేస్తేనే ఉంటే మోసగించేవాడు మోసగిస్తేనే ఉంటాడు అన్నది వాక్యం అన్యాయం చేయవాడు అన్యాయం చేస్తేనే ఉంటాడు అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనిమ్మ అని ఉంది అపవిత్రంగా జీవించేవాడు అపవిత్రంగానే జీవించని ఉంది నీతిమంతుడు నీతిమంతులుగా పరిశుద్ధుడు పరిశుద్ధులు లాగానే ఉంటాడు కాబట్టి అది నీ తీర్మానం నేను ఏ రూపకంగా ఏ గుంపులో ఉండాలా అనేది తీర్మానం కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను పూర్ణ హృదయం పూర్ణ ఆత్మత్వాన్ని పూర్ణ బలంశాన్ని పూర్ణ వివేకత్వం ఎట్లా ప్రార్థన చేయాలని చెప్తున్నాను ఇట్లా టైమ్స్ పెట్టుకుంటే ఏమైతుంది తెలుసా ఎవరో తగినట్లే ఉంటుంది మీ ప్రార్థన దాని తర్వాత మీ బాడీ అలవాటు పడిపోతుంది మీ ఆత్మ అలవాటు పడిపోతుంది ప్రార్థనకి అలారం రాగానే భయం వేస్తేసింది మూసుకో మోకాలు ప్రార్థన చెయ్యి స్టార్ట్ చేయి ప్రార్థన నువ్వు ప్రార్థన చేయనంత వరకు ఏమి చేస్తావు తెలుసా నీ మనసుని వాడు వాడుకుంటాడు పరిపరి విధాలు నడిపిస్తూ ఉంటాడు నేనంతా అపవిత్ర పరిస్థితుడు వానికి ఉన్నగానే మేం తెలుసా వీరి దేవుడు పరిశుద్ధుడు వీళ్ళు పరిశుద్ధంగా ఉండొద్దు ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధంగా ఉంటే ఆయనతో సాహవాసం చేస్తారు ఆయన నుంచి అన్ని లాభాలు పొందుకుంటారు వీళ్ళు పోందుకోవద్దు నేను ఎక్కడి నుంచి వీళ్ళు అక్కడికి పోకుండా ఉండాలా అది వాణి తీర్మానం ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోండి వాడు ఎట్లా పోడు పోనిచ్చే వాళ్ళని పోనీయకుండా అడ్డగిస్తుండ్రు మీరేం చేస్తారు సాహి సన్నిహితంగా ఉండాలని ఆశ పడుతుందా లేదా ఆశ పడాలంటే ఏం చేయాలా ఇవ్వకటి చూడండి ముఖ్యంగా వినిపోయేది కాదు వాక్యం నేను పోయి పాటిస్తా నేను రాసుకుంటే ఇప్పుడు అవన్నీ పేపర్లు రాసుకుంటా బస్ లో వస్తుంటే పాయింట్స్ ఎన్నో పాయింట్స్ నేను చెప్తాను మీకు అనేకసారి పాయింట్స్ రాక నేను స్టేజ్ ఎక్కాను ఎన్నున్నాడు వాక్యాలు చాలా ఉన్నాయి ఇంకా నేను ఆయన ఒక్కటి కూడా చెప్పాలి మీకు ఇంకా ఒక్కటి కూడా స్టార్ట్ అయ్యాలి వాక్యం ఒక్కటి ఇంకా స్టార్ట్ అయితే పౌద తొమ్మిది అయితే కాబట్టి ఎట్లా ఆయనతో సన్నిహిత గులో ఇప్పుడు నేను మీకు చూపిస్తా మీరు పాటిస్తారా ఇది తీర్మానానికి సంబంధించింది మీరు పాటిస్తే ఏమైతే తెలుసా ఆ ఇద్దరు దేవతలు మీతో మాట్లాడి ఏం చేస్తారు సార్ దేవుడు ఇద్దరు దేవతలు చెప్పింది ఏ రోజు కూడా మిమ్మల్ని మీరు ఆయనకి కనిపించుకోవద్దు అర్థమైతుందా ఈ ప్రకృతి సహజమైన కండ్లకి అవి కనిపించవు దేవుని రాజ్యాలు కనిపించవు ఆత్మీయ నేతలకే కనిపించాలా అంటే మీ కండ్లు ఎంతగా ఆత్మీయంగా మరణాలను మీరు గ్రహించండి కానీ మీరు ఈ కళ్ళతో ఏం చూస్తున్నారు నాకు తెలుసు మీకు తెలుసు మీరేం చూస్తున్నారు ఆత్మీయమైన చూస్తున్నారా లేక లోకాధితమైన వాటిని చూస్తున్నారా ఒక్కసారి డబ్బు చూడగానే మీ కండ్లు మొత్తం మాంసము భౌరితమైన కళ్ళు నేను చెప్తున్నా డబ్బు వెంట మీరు పడితే నేను చెప్తున్న వాక్యం ఉంది ఎవరు చెప్తారు చెప్పండి అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతారు ఎవరు చెప్తారు ఉందా లేదా వాక్యం చూడకుండా చూడకులేదు టైం లేదు డబ్బు వెంటబడితే అది రెక్కలు కట్టుకుని కానీ నేను మీకు చెప్తున్నా మీరు ఒక దాని వెంటబడితే డబ్బు నీ వెనకలు అది నా అనుభవం చెప్తున్నది నేను ఎవరి దగ్గర చేసి ఆపాలి తెలుసా ఎవరి దగ్గర డబ్బు చెప్పండి ధనవంతుడు ఎవరు ధనవంతు రాజు రాజు రాజు యూధ కొదమ సింహమైన యూధ రాజు దాని ఆయన జూడ అంట యూద కొమసింహమైన రాజులకు రాజు ఇక్కడ అంటున్నాడు నెప్పుకం చేశారు నీ దేవుడు రాజులకు దేవుడు అంటున్నాడు అక్కడ ఐదే అధ్యాయంలో మీ తరత చూడండి తరతూడు తొమ్మిది అధ్యాయంలో నీ దేవుడు రాజులకు దేవుడు అని చెతున్నాడు నెప్పుకొద్దు కాని ఇక్కడ అట్లా లేదు నీ దేవుడు రాజులకే దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ నిపుక సాక్ష్యం దేవుడు గురించి సాక్ష్యం చెప్తుండే ఒక అన్య రాజు కాబట్టి చూడండి మళ్ళీ రాజులకు రాజు బిడ్డవి నువ్వెట్లుండాలా రాజు రాజులా రాజులాక్ ఇది నేను చెప్పిన సీక్రెట్ మీకు అర్థమవుతుందా ఎవడన్నా రాజు దగ్గర ఏం చేస్తాడు ఊతచిల్తను పోతాడానికి అర్థం అయిపోయింది అల్లకి వెళ్ళి తీసుకొని రావాలా విలువ గల వస్తువులన్నీ తీసుకొని రావాల కదా నువ్వు రాజువి నువ్వు ఇచ్చేవాణివి కానీ తీసుకునేవాణి కావు ఎస్టర్ ఒకరికి ఇచ్చేవాళ్ళు లాగా ఉంటారు కానీ తీసుకునే వాళ్ళు లాగా ఉంటారు మీరు వాక్యం అది ఎప్పుడంటే కృత నిబంధనలకు వచ్చినాక పాత నిబంధనలు కాదు ఇస్రాల్ పదాలు ఏం చేశారు అంటే తప్పు అంతా తీసుకున్నారు కానీ ఇవ్వలేవారు ఈ లోకాఖ్యం వాళ్ళు ప్రపంచం చెదిరిపోయి ప్రతి దేశంలో బిజినెస్ చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళే చేస్తారు వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి ఎంత సీక్రెట్ ఇస్సల్ఫల్ ఎందుకు బహుధనికులు తెలుసా వరల్డ్ బ్యాంక్ తెలుసా మీకు ఎంతమంది తెలుసు వరల్డ్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ ఉంది కదా ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ లో తొమ్మిది మంది బోర్డ్ డైరెక్టర్స్ వాళ్లే ఇసల్ఫల్ లీవ్ ఐ జీన్స్ తెలుసా మీకు అది వాళ్ళదే ఇన్స్పై ఇంకేమో గూగుల్ తెలుసా గూగుల్ గూగుల్ స్థాపికుడు వాడే మార్క్ జర్బర్గ్ ఫేస్బుక్ స్థాపికుడు ఎవరు తెలుసా వాడే వాళ్ళే రక్షణ అనుభవం లేదు కానీ దనిపులి ఈ లోకంలో వాళ్ళు రక్షణ అనుభవం లేనివాడు అంత ధనికుడు అయితే రక్షణ అనుభవం ఉన్న నువ్వెట్టు ఉండాలా నువ్వు అట్లా లేవు రాజులాగా దగ్గరలాగా ఉన్నావు అంటే కొంచెం కష్టం ఉంటాయి సార్ ఇప్పుడు నేను నా బాస్ దగ్గర నా లైఫ్ లో ఎప్పుడు బాస్ నువ్వు నాకు ప్రమోషన్ ఇవ్ అని అడగలే నా లైఫ్ లో బాస్ నా శాలరీ పెన్షన్ ఎప్పుడు అడగలే నా లైఫ్ నా లైఫ్ లో ఎంత కష్టపడతానంటే నేను పని నేను చెప్తున్నా కదా నా స్థానంలో ఉంటే అటువంటి పని ఎవరు చేయలేమని అనిపిస్తుంది అంత కష్టపడతానే ఎందుకంటే కష్టపడే దేవుని బిడని నేను అని ఎంత కష్టపడి లోకంలో నేను కష్టపడతాను నా లైఫ్ లో నేను ఏ బాషను అడగలే పైసలు వాళ్ళే వాడి హృదయము ఎంత మండి మండి ఏం చెందా నీకు ప్రమోషన్ వద్దా అంటే నేనేమన్నా తెలుసా ఎన్ని సార్లు ఇదొక్కసారి కదా మీకు అనిపిస్తుందా నాకు ప్రమోషన్ అవసరమని అని ఉల్టే అడుగుతాను నేను అలా మీకు తోచుతుందా నిజంగా నాకు ప్రమోషన్ అని నేనంటున్నా నాకు అవసరం లేదు ప్రమోషన్ ఎందుకంటే నువ్వు నాకు ప్రమోషన్ ఇస్తే ఆ పదవికి తగినట్టు నేను మరీ కష్టపడాల్సి వస్తుంది నేనంత కష్టపడుతున్నా లేదో అందుకే నాకు వద్దు అంటున్నా వారేమంటుండదు సార్ లేదు లేదు లేదు నేను నీకు ఇవ్వాలా ఎందుకంటే ఎప్పుడైనా మొహం చూడలే అడిగి ఇవ్వకపోతే జీతం పెంచడం కూడా నేను అడగక ముందే జీతాలు పెంచేసి ఒక్కసారి కాదు నేను చెప్పాడుది ఎన్ని సార్లు నా జీవితంలో జరిగి అయినా గాని నేను ఎప్పుడు కూడా డబ్బుని ప్రేమించలేదు లైఫ్ లా నేను చెప్తున్నాను ధైర్యంగా సాక్ష్యంగా చెప్తున్నాను డబ్బుని ఏరీతిగా ప్రేమించలేను నేను దాన్ని ఎప్పుడు కూడా ఏ విలువ గల వస్తువుకి నేను విలువనివ్వలే అది ఎంత విలువ గల వస్తాను నేనైతే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేసిన మనుషులే మూడు నాలుగు గంటల ఫోన్లు ఇచ్చేసిన ఏ ప్రికారులు ఒక పిల్లోడు కెనడా నుంచి ఫోన్ చేసాడు ఒక ఇరవై సంవత్సరాల Facebook లో ఎక్కడో చూసినట్ట నా పేరు చేసి వెతుక్కొని నాకు ఫోన్ చేసింది సార్ నా గుర్తుపచ్చింట్రా అన్నాడు ఆ నంబర్ చూస్తే ఏదో ఫారెన్ నంబర్ ఉంది అరే నీ వాయిస్ గుర్తుకుంది నువ్వు ఫలాని వ్యక్తి అంటే బాగా ఎంత బాగా గుర్తుపట్టింటు సార్ అన్నాడు నేను నీ వాయిస్ నాకు ఇంపెడ్ లో ఉంది ఒక ముస్లిం అబ్బాయి మన్నన్ నల్గొండ అబ్బాయి కెనడాలో సెటిల్ అయిపోయి ఇరవై ఐదు సంవత్సరాల మూడు కంపెనీలు స్టార్ట్ చేసి అక్కడ పోయి అయితే ఆ అబ్బాయి ఫోన్ చేసి ఏమి చెప్పిందా సార్ సార్ మీకు గుర్తుందో లేదో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు నాకు ఇంత పెద్ద టేపడిగా ఇచ్చారు మీ ఇంట్లోనేది అది ఈ రోజు కూడా పనిచేస్తుంది సార్ అన్నాడు ఎంత బాగా సౌండ్ వస్తుంది సార్ అంటే వాపస్ తీసుకొచ్చి నాకు అందం అందం అనుకున్నాను కానీ ఇచ్చేది నాక చేతులు కావు తర్వాత ఏమన్నా సార్ అబ్బాయి మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే సార్ మీ ఇద్దరు పిల్లల్ని నాయకుడు పంపాడు సార్ నేను చూసుకుంటా కెనడాలో अंपस्ट वृतज्ञता मन यूजे अब्रम पिओ सुजुन ना पैसा ला ने कष्ट ना लैफ दर चलीगोन इपड़ेवर इंट अन्न तिंटन बाध चे पीलि ब्रदर కూర్చుని అన్నం తినంటే నేను చాలా కష్టపడతాను దేవా నాకు అసలు ఈ అన్నం తినే యోగ్యత లేదు కానీ బలవంతంగా నివాల్సి వస్తుంది ప్రభా నేను ఈ కుటుంబానికి ఏం చేయాల ప్రభా ఈరోజు నేను ప్రార్థన చేస్తాను నేను అన్ని చెప్పేస్తాను ఈరోజు ఎవరికి ఏం తగ్గుతుందో వాళ్ళకే తగ్గుతుందో చాలా నేను అక్కడ యువం జరకని నేను ఒక్క ముత్తా నేను తినను ప్రభ నాకు ఇష్టం లేదు కానీ ఈరోజు ఈ కుటుంబానికి నేను ఏం చేయాలి త్వరగా నేను చేయాలి ప్రభావ నాకు బయలుపరచు ప్రభావా ఏదో చేసేసి ఏ ఏ రూపకంగా ప్రార్థన చేయాలా ఆ కుటుంబానికి ఏ రిలీవ్ ఏ విధంగా ఆ బ్లెస్సింగ్స్ రిలీజ్ కావాలనో అది ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే నేను లేదంటే ఇంకో రూపకంగా ఏదో రూపకంగా అది నేను చెల్లించవలసిందే నేను ఫ్రీగా ఎవరి దగ్గర తినను ఫ్రీగా ఎవరి దగ్గర తీసుకోను నేను ఫ్రీగా ఇస్తాను కానీ నేను తీసుకోను అర్థమవుతుందా ఎందుకో తెలుసా ఆ దేవుడు అంట నీచే నేను బలినే కోరలేదు నిన్న మనం చూసినాము అమలేకులతో సౌలతో మాట్లాడుతున్నాడు సమయం ఒకడు లి అర్పించిట ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా తానా ఆగిలను గైకొని తన మాటలు విని శ్రేష్టం అది వినడం అది శ్రేష్టం దేవుంటే అది ఇష్టం కాబట్టి ఆయనతో ఎంత క్లోజ్ ఉండాలా అనేది నేను త్వరగా చూపించేస్తా చూడండి దాని నెల గృహం తొమ్మిదో అధ్యాయం ఇది నెరవేరింది అని రెండో వర్షం చెప్తుంది మొదటి సంవత్సరం ఆ ఏదా రాజు ర్యావేశ రాజు పరిపాలన కాలంలో మొదటి సంవత్సరంలో ఆ దాని ఏదో పుస్తకాలు చదువుతున్నాడు మీరు బాగా అర్థం చేసుకోండి ఆయన చదువుతున్నాడు పుస్తకాలు మీరు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారో నాది వెళ్ళదు ఒక బైబుల్ అది వెళ్ళదు పొద్దున్న లేచి ఆయన రకరకాల పుస్తకాలు చదువుతున్నాడు అక్కడ బైబిల్ పుస్తకాలు చదువుతున్నాడు ఆ రోజుల్లో పుస్తకాలు ఉన్నాయి రకరకాల పుస్తకాలు ఉన్నాయి మనకు కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను మీకు చెప్తాను ఒక వంద సంవత్సరాల క్రితం రాయబడ్డ పుస్తకాలు రెండు వందల సంవత్సరాల క్రితం రాయబడ్డ పుస్తకాలు వాళ్ళ పేర్లు చెప్తా ఆ పుస్తకాల పేర్లు అవి ఎందుకు మీరు చదవాలో కూడా నేను చెప్తా బెస్ట్ బుక్స్ అన్నట్టు రెండు సంవత్సరాల నుంచి బెస్ట్ బుక్స్ దేవునికి సంబంధించిన పుస్తకాలు బైబుల్ సంబంధించిన పుస్తకాలు కొన్ని నేను చెప్తాను మీకు లిస్ట్ మీకు ఎప్పుడైనా ఓపిక ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఎందుకంటే నీ లైఫ్ ఒకటే టైం దీని తర్వాత ఉండకపోవచ్చు కదా శరణం విడిచిపెట్టి నాకు బ్రదర్ అవన్నీ అర్థముందా శరణంలో ఉన్నప్పుడే చదవాలి అవన్నీ ఇందాక ఒక ఆయనకి జోకేస్తున్నా సార్ కొత్త అర్థాలు మార్చిన సార్ అంట ఎందుకు అంటే ఆ గంటలు కంప్యూటర్ మీద కూర్చుని గుట్టే అంత సైట్ అంతా అంటే నేను ఎనభై నుంచి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా ఎనభై తొమ్మిది నుంచి ఈరోజు కూడా పదహారు గంటలు పనిచేస్తున్నా కంప్యూటర్ ముందు ఛాన్సేపు కూర్చుంటా మళ్ళీ అని చెప్ప జోగ్ చేస్తున్నా ఏం తెలుసా ఎవరైతే పుస్తకాలు చదవరో వాళ్ళకి కంటి చూపు వస్తుంది ఎవరైతే పుస్తకాలు బాగా చదువుతారో వాళ్ళకి కంటి చూపు రాదని జోగ్ చేసిన ఎందుకో తెలుసా అట్లని కూడా కాదు నేనే కాదు అంత చిన్న చిన్న అక్షరాలు చదివితే నీ కండ్లు కరెక్షన్ చేసుకుంటున్నాయి అవే లోపల అంత చిన్న అక్షరాలకి నీ కంటి వెనకాల లెన్స్ ఉంటుంది ఆ లెన్స్ అడ్జస్ట్ చేసుకుంటా ఉంటది నీ అక్షరాలని ఎంత చిన్న అక్షరాలు ఎంత దూరం ఉన్న బస్సు నంబర్ గుర్తుపట్టగలవా నువ్వు నీ కంటి చూపు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటది అర్థమైతుందా సరే నేను చెప్పిన దాని తర్వాత నేను ప్రతిరోజు ఒమేగా త్రీ టాబ్లెట్లు వేసుకుంటా గత ఇరవై ఐదు సంవత్సరం చేసుకుంటా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ గానే ఒక టాబ్లెట్ వేసుకుంటా ఒమేగా త్రీ అంటే చేప నూనె తయారు చేయబడ్డా ట్యాబ్లెట్స్ దాని తర్వాత ఇంకా రెండు టాబ్లెట్లు జేబులు పోతా ఒకటి ఏంటంటే బీటా క్యారోటీన్ తర్వాత స్పైరలినా ఈ మూడు క్యాప్సిల్ జోలు పెట్టుకుంటా లంచ్ కానీ క్యాప్సిల్ వేసుకుంటా ఇక సాయంత్రంగానే ఇంటికి వస్తూ లాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుని వస్తాయి ఇవి ఏం తెలుస్తాయి మందులు కావు ఇవి ఆ కి సంబంధించిన వేసుకుంటున్నాయి నేను చెప్పాలా కదా నేను అబద్ధం ఏం చెప్పాలా మీకు ప్రార్థనా పూర్వకంగా దేవుడు నాకు బయలుపరిచిన కాబట్టి రెండు ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు అవి ఏం చేస్తా అంటే నీ ఐస్ ని హార్ట్ ని బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి అవి ఎవడట్లా పెట్టి నీ సృష్టిలో మనకు జ్ఞానం ఇచ్చింది కాబట్టి మనం వాడుకుంటున్నాం కాబట్టి సరే ఇప్పుడు అక్కడ గోకండి అడగకండి నన్ను అవి ఎక్కడ దొరుకుతాయి వాక్యం మీద మనం మనసు పెడదాం ఇప్పుడు చూడండి నాలుగో వశ్రంలో ఆయన మూడో వశ్రంలో దావినేలు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లా ఎవరు చదువుతారు అంతటా నేను ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తారు ప్రార్థన ట్ట కట్టుకోడా ప్రార్థన మనం లుంగి కట్టుకునే ప్రార్థన చెయ్యము గోనే పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తుండ ఇప్పుడు చదువు ప్రజలు ధూళి తలపైన వేసుకొని ఉపాసము ప్రార్థనలు విజ్ఞాపన రెండు విషయాలు ప్రార్థనలు విజ్ఞాపనం ప్రార్థనలు అంటే నీ విజ్ఞాపనలు అంటే తల అంటే నీకు బయలుపరిచిన విషయాలు నీ సమస్యలు నీ కష్టాలు విజ్ఞాపన్లు ఇతరులకు సంబంధించిన విషయాలు అన్ని చేస్తున్నాయి నా ప్రార్థన ఇతరుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నట్టు తర్వాత ఎంతసేపు నిబరం అంటే స్టేబుల్ ఎంతసేపు మోకాల మీద ఉండగలవ బ్రదర్ అంటే అక్కడ ఉంది వాష్ ఎంతసేపు ఉండగలవ మోకాల మీద నీ మోకాలు అడిగిపోవాలా నేను చెప్తున్నా మీ మోకాలు నల్లగా అయిపోవాలి మచ్చల్లాగా ఉండాల లేకపోతే ఎర్రగా అయిపోవాలి లేకుంటే ఆన అంటారు చూసినారు ఆనాలు కడతాయి ఏమంటారు ఆన అంటే కాయలు కడతాయి మీ మోకాళ్ళు కాయలు కట్టాలా ఒకరోజు చెక్ చేస్తు మీ మోకాళ్ళు సిస్టర్లు మీరే చెక్ చేసుకోండి బ్రదర్స్ కి నేను చేస్తా రాళ్ళలా కావాలా మీ మోకాళ్ళు ఇప్పుడు నన్ను నా మోకాలు చెక్ చేయకండి చెక్ చేసినా మీకే తెలుస్తుంది ఎంతపటి నిజం మాట్లాడుతున్నా అబద్ధం మాట్లాడుతున్నానా గాని చెప్పేది విషయం బాగా అర్థం చేసుకోండి నిబ్బరంగా నువ్వు ప్రార్థన చేయగలవా ఈ వాక్యం ప్రకారంగా నువ్వు నీకున్న సమస్యలు నుంచి నువ్వు ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు నీలో నిబ్బరం లేదు అంతే ఓ నిమిషాలు ప్రార్థన చేస్తే శబ్దాలు వస్తే పరిగెత్తిపోతావు ఫోన్ వస్తే లేచిపోతావు మళ్ళా వచ్చి కూర్చుంటావా కూర్చోవు బెల్ కాలింగ్ కొడితే కథం ఎంతో త్వరగా లేచిపోతావు ఎవడో వచ్చిండే ఎంతో గొప్పగా వాడికి ప్రాధాన్యత ఇచ్చి నీ ప్రార్థన పక్కకు పెట్టేస్తా ఇట్లా అయిపోయిందం మనం అందుకే రహస్య స్థలం ప్రతి ఒక్కరికి రహస్య స్థలం ఉండాలని ఉంది వాక్యం బైబుల్లో సీక్రెట్ ప్లేస్ ఉండాలి ప్రార్థన నువ్వు పొద్దున్నేస్తే ఏం చేస్తావు వంటగది పరిగెత్తుతావు న్యూస్ పేపర్ పట్టుకుంటావు టెలివిజన్ చూసుకుంటావు అది కాదు ఆయననేమో ఇప్పుడు నేను చెప్తున్నా పోయిన వారం పట్టున ఇట్లా కొడుతున్నా నై నై నై ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నిజంగా ఇట్లా నాకు మీ ఇట్లా చెప్పడు ఇట్లా నాకు తెలుస్తుంది ఆ పక్కన ఇద్దరు దూతాలు ఉంటారు కదా కొడుతున్నారు అందులో నైలే ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఓపెన్ గా తల ఓపెన్ గా పోతుంది తల పో అక్కడికి పో చూడ మనసు క్రిసుకొన్న మనసు నీకు వస్తుంది పోసి ప్రార్థన చేసుకుంటాం కొన్నిసార్లు మిస్ అయిపోతుంట టైం నైట్ కూడా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇది టూ టైమ్స్ రిపీట్ అవుతుంది కదా ఈ సిలువ ఈ సిలువ సూచన రెండు సార్లు రిపీట్ అవుతుంది కదా అది ఏఎం పిఎం ఏఎంపిఎం ఒక్కసారి ఏఎంకి ఇది అలవాటు పడితే పిఎంకి తర్వాత అలా అలవాటు చెప్తున్నా మీరు ఖచ్చితంగా యేష్ మోహన్ చూస్తారు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే నన్ను వచ్చి గల అట్లా ఎవరు చెప్పాడు నాకు తెలుసు కానీ ఇది ఛాలెంజ్ తిని చెప్తున్నాను మీ నాకెందుకున్నారు ఈ కష్టాలు ఇంతగనం నువ్వు ఈ రూపకంగా ప్రార్థన చేస్తా అర్థమవుతుందా కాస్త అనేకము నీతి మంతులకి నీతి మంత్రుల అనేకము కాని ఆయన ప్రతి దాంట్లో నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడు గ్రాంతుల జీవితం నిబ్బరంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి నేనుగా వచ్చిన నా దేవుడైన ప్రార్థన చేసి ఎత్తుకున్న దేవ మీద ప్రభుగా మహత్యం కలిగిన మీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారీగా మీ నిబంధనను మీ కృపను జ్ఞాపకం చెయ్యి వాడా మేమైతే మీ దాసులకు ప్రవక్షలు మీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పిత్రులకు ఉదయ దేశ చెప్పిన మాటలను ఆలకింపగా మీ ఆజ్ఞలను మీ విధులను అనుసరించుతాము అని పాపులను చెడుతన మందు ప్రవర్తించుచూ తిరుగుబాటు చేసిన వారు ఇక్కడ దాని వల్ల ఎట్లా చేస్తుంది అస ప్రార్థన మీరు చెప్పండి ఇట్లా నువ్వు చేయగలవా ప్రార్థన ఆయన ఏం చేస్తుంది అస ప్రార్థన నేను ఏసు బిడ్డనే కానీ ఎన్నో పాపములు చేస్తున్నా ఎన్నో ఆగ్ఞాలు అతిక్రమించిన వాక్యాలే పాటించలేకపోతున్నా విన్న గాని ఒకటి పాటించలేకపోయినా ప్రవ్వ నీ అందు నాకు అవిశ్వాసం వచ్చేసింది ప్రవ్వ ఇది సాధ్యమా పరశురాత్మ నిజమా యేసు నిజంగా నాకు హృదయంలోకి వచ్చి కూర్చుంటాడా నాతో మాట్లాడతాడా నాకు పర్లోకపు దర్శనలు ఇస్తాడా ఈ అనుమానాలు వెంటాడుతున్నాయి నిన్ను ఒక దురాత్మ వెంటాడుతుంది నీకు తెలియదు ఈ అనుమానం అనుమానం అనేది ఒక దురాత్మ అవిశ్వాసం అనేది ఒక దురాత్మ సైతాన్ చెప్తాడు అవిశ్వాసం సైతనా పో ఫలాని దగ్గర పో ఫలాని వా అనుమానపు దురాత్మ ఫలాని వా దగ్గర పో నా ప్రార్థనకి ఏమైపోయింది అని డౌట్స్ క్రియేట్ చేయవాడి మైండ్ లో అర్థమైతుందా ఇప్పుడు దాని ప్రార్థన మేము చేసిన పాపములని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎట్లా చేసినాం పాపంలు అయితే వర్షం చదవండి మరోసారి మేమైతే మేమైతే మీ దాసులకు ప్రవక్తలు మీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పుత్రులకు ఉదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపగా చూడండి మూడు పాపము దుష్ట మూడు గుంపులవి పాపము దుష్టత్వము చెడుతనం ఈ మూడు గుంపులు మా రాజుల మధ్యలో మా పర్వతాల మధ్యలో ఉన్నాయి అన్నటువంటి మా పర్వతలలో ఉన్నారు ఇట్లాంటి మూడు గుంపులు మా రాజులలో మూడు గుంపులు మా మనుషులలో ఉన్నారు మా అధిపతులలో ఉన్నారు ఈ గుంపులు ఇంత భయంకరంగా మేము పాపంలో జీవించిన అయినా మమ్మల్ని క్షమించు తండ్రి అని ప్రార్థిస్తుండే ఒక గొప్ప ప్రవక్త డానియల్ నా పాపం అంటాడు అక్కడ క్లోజ్ చేస్తున్న వాక్యం పదమూడవసరం రోజు ఎవరైనా చదవండి మోసే ధర్మశాస్త్రం క్రీడంతా చెడు నడవడి మానకపోతే చూడండి శిక్షించినా కూడా వీళ్ళు మానలేరంటే ఎంత కఠినంగా ఉన్నారు చూసుకోండి వాళ్ళు కాదు మీకు తెలుసు ఎవరు కఠినంగా ఉన్నారో కదా ఎవరు కఠినంగా ఉన్నారు సమర్థించుకుంటున్నారు నేను కొన్నిసార్లు వింటుంటే ఇది ఈ వాక్యం తెలుస్తుంటే నాకైతే నేనైతే ఏడ్చుకునేటువంటి ఒకప్పుడు ఈ వాక్యాలు ధ్యానిస్తప్పుడు ఒక ఒంటరిగా కూర్చొని ఏడ్చుకునేవాడు నా ప్రజలు నా కుటుంబకులు నా రక్త సంబంధికులు నా బంధువులు నా మిత్రులు ఇట్లున్నారు ప్రభావా అని బాధతో నేను పౌలు కూడా అట్లా ఏడ్చేటోడంట అక్కడ చెప్తాడు సాధ్యమైతే నా దేహ సంబంధాల కొరకు నా ప్రాణము పోయినా పర్లేదు కానీ వాళ్ళు రక్షింపబడాలా అని ఆశపడుతున్నాడు కానీ ఏమంటున్నాడు నీ రక్త సంబంధాల గురించి నువ్వు ఆశపడుతున్నావు కానీ నేను కన్న బిడ్డల గురించి ఎవడు ఆశపడుతున్నాడు నువ్వేమో నీ రక్త సంబంధాల గురించి ఆశపడుతున్నావు కానీ బయట ఉన్నాడు నా బిడ్డ కదా నేనేమే పట్నస్తులు నా బిడ్డ నేను కనిన వాళ్ళని అంటున్నాడు మరి వారి గురించి నీకు చింత లేదా ఏమన్నా ఈ రోజు మన అదే మాట్లాడుతున్నాడు నీకు కూడా ఆ బాధ కలిగిందా చూడండి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఇటువంటి ప్రార్థనకి దేవుడు మాట్లాడతాడు విషయం నేను మీ జ్ఞాపకం చేస్తున్నా పాపాలు ఒప్పుకున్నాక చిరకు వచ్చేటప్పటికి ఇరవై ఒకటో వర్షంలో వచ్చేటప్పటికి ఏమేది ఇరవై వర్షం చదవండి త్వరగా నేను ఇంకా పలుకుీక్రెట్ మీకు అర్థం కావాలా ఈ సీక్రెట్ మీకు అర్థమైతే చదువు పలకాలా ప్రార్థన చేయాలా నేను వస్తుంటే ప్రార్థనకి పలకడానికి తేడా ఏం తెలుసా ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ మీద కండు మూసుకుంటూ మాట్ మాట్లాడుతుంటారు పలకడం అంటే ఏం తెలుసా కళ్ళు తెరిసి నువ్వు వాళ్ళతో వాళ్ళతో వీళ్తాన్ని కలిసినా కూడా నువ్వు దేవుతో మాట్లాడుతూ ఉంటావు ఈ అనుభవం ఉందా మీకు ఎవరికైనా లేదా లోపల లోపల మాట్లాడుకుంటుంది అండి అంటే నేననేదంటే ఎవరు లేకున్నా గానీ నీ చుట్టుపక్కల ఎవరు లేకున్నా గాని దేవా ఇప్పుడు నేను ఏం చేయాల ప్రభా దేవా నేను పోవాలనుకుంటున్నాను ప్రభా నా తను మాట్లాడే నాకు సాయం తెచ్చే ప్రభా నేను ఇక్కడ పోతున్నాను పలడ పో పలకడం అంటే ప్రభా ఇంక ఎంతకాలం ప్రభా చేస్తారు కదా ఇంకెంతకాలం ప్రభా ఇంకెంతకాలం నేనేది భరించాలి నా వల్ల కాట్లేదు ప్రభా ఇంకా నాకు ఒక మార్గం చూపి ప్రభు నేను ఎట్లా ఈ వాక్యంలో ఇట్లా ఉంది ప్రభా దీన్ని నేను అర్థం చేసుకోవాలి ప్రభావ ఇట్లా మాట్లాడుకుంటావుట నేను అర్థమవుతుందా దానియాలు ఇట్లా ప్రార్థన చేసిండు ఈయన గొప్ప ప్రవక్త కదా ప్రభా ఆయనగా ఎందుకు ప్రార్థన చేసిండు ఇంకా ఉన్నాయి దాని చేసుకున్న త్యాగము నాకు ఇంకా ఎవరు అనిపించలే ప్రవక్తలలో ఒక హుషే తప్ప ధాన్య గురించి నీకు ఒకరిక తెలుసా ఆయన నపుంసకులుగా చేయబడ్డడు ఒక రాజకుమారుడు శత్రిక్ అభ్యర్థగోలు రాజకుమారులు నపుంసకులుగా తయారు చేయబడ్డారు నిబుక నిజర్ దగ్గర పని వాళ్ళ లాగా ఉండాలంటే ఆయన పేరు నిపు ఆయన పేరు ఎవరు చెప్తారు నప్పుసం పేరు ఏం పేరు నెప్పు పొలసానా అంతేనా సార్ ఏజ్ అయిపోతుంటే మెమరీ వద్ద ఉంటుంది యంగ్ పీపుల్ కి మెమరీ ఎక్కువ ఉంటుంది కదా ఇంగ్లీష్ లో ఉంది కాదు సరే పర్లేదు నపుంసకుడు నపుంసకులకు అధిపతికి వీళ్ళని అప్పగించిండి నపుంసకుల చేసినాక రాజు అష్కనాజు అష్కనాజు అష్కనాజు రాజు వాళ్ళకు అప్పగించిండు పాపము యుదా గోత్రంలోని రాజకుమారులు వీళ్ళు నలుగురు నప్పులుగా తయారు చేయబడ్డారు అంటే ఎంతగా త్యాగం చేసుకుంటుంది దాని త్యాగం అవుతుందా చాలా కష్టం కదా అది ఊహిస్తే నాకైతే ఏడుకొచ్చింది ఎవరు వచ్చి మీరు వాక్యం అట్లా ధ్యానించాలా లేకుంటే మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ మీద ఏదో పొద్దున్నేసి చదువుతున్నారు వెళ్ళిపోతారు కాదు వాక్యం కాదు మీరు ప్రభువుని రుచి చూసి తెలుసుకోవడం అంటే ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం తీసుకున్నారు ఏ వాక్యమేనే కాదు మీరు ధ్యానించినప్పుడు ఆ రీతిగా నువ్వు ఆ రుచి చూడాలను దాన్ని ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఈ ప్రార్థనకి ఏమైంది చూడండి ఇరవై ఇప్పుడు నువ్వేం చేసిన ఇరవై ఇరవై కదా ఆ నేను ఇంకా పలుకు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడి యోహవ ఎదుట నా పాపమును నా పాపమును తర్వాత నా పా నా జనం యొక్క పాపమును ఒప్పుకోనొచ్చు నా దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి నీ ప్రజల గురించి పాపం ఈ దేశ నేను పొద్దున్నేసా ఫస్ట్ చేసా నా దేశపు పాపం ప్రజలు పాపంలో ఉన్నారు బాబా వారి పాపములను క్షమించినయన దాని తర్వాత మన నైబరింగ్ కంట్రీస్ లో ఉండే ప్రజల పాపములు క్షమించి తండ్రి అని ప్రార్థన చేస్తాను తర్వాత వాస్తవంలో పాపముల గురించి ప్రార్థన చేస్తా ఎందుకంటే వాటి ద్వారా చర్చస్ అన్ని డిస్టర్బ్ అయిపోతున్నాయి ఆ పాపూరితమైన పాస్కర్ వాక్యం చెప్తే ఏమైతే చెప్పండి అదంతా అపవిత్రంతోనే ఉండిపోతుంది ఆ చర్చి పాప గొర్రెలు వాళ్ళకి ఏం కదా నీ బాధ్యత నువ్వు అర్థం చేసుకో నువ్వు ధాన్యాల ఉండగలవా సవాల్ దానికంటే గొప్పవాడినా కనిపించిన ఇంతవరకు అయితే ఇక్కడ ఈ వాక్యంలో ఎందుకంటే అంతగా సాక్రిఫైస్ ఇందాక పరసుందరరావు గారు నువ్వు సాక్రిఫైస్ చేసుకోకుండా దేవుని ఎట్లా చూడగలవు చెప్పండి త్యాగం చేసుకోకుండా త్యాగబలితోనే జీవితం లేకుంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాయి ఎట్లా మాట్లాడతాడు వాళ్ళు త్యాగం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ముఖాముఖిగా మాట్లాడేది దేవుడు ప్రవక్తలందరూ రాత్రిలో రాత్రులు ప్రార్థనలు వాళ్ళకి అన్నం దొరకకపోయేది పాపం యాజకులేమో రాజు సింహాసనం దగ్గర కూర్చొని రాజు తినే పర ఆహార పదార్థాలు తినేవాళ్ళు యాచకులు కానీ ప్రవక్త ఊరి చివరిన గుడిసెలు వేసుకున్నాడు గోనె సంచ కట్టుకున్నాడు గడ్డము అంత పిచ్చోడు లాగా చిన్న గిన్నె కుండలు అంతే మనం చూస్తాం వాక్యం మీరు ఎప్పుడన్నా చూసే వాక్యం ప్రవక్తల గురించి ఎవడన్నా అన్నం వేస్తే తిన్నే లేకపోతే వాడు ఉపాసన హేరొచ్చి అంతా త్యాగ బురుతం కాబట్టి దేవుడు పాత నిబంధన కాలం మొదలుకొని క్రొత్త నిబంధనలు కూడా ప్రవక్తలు చాలా ఉన్నారు ప్రతి ప్రవక్తతోనే మాట్లాడాడు దేవుడు ఒక్క యాజకునితోని ఒక్క ప్రీస్టుతో మాట్లాడినట్టు ఒక్క జగలు మీరు చూపించండి నాకు బైబుల్ సమయం తప్ప సమయంలో యాజకుడు ప్రవక్త కూడా గాని ఇంకా ఎక్కడ కూడా యాజకులతో దేవుడు మాట్లాడేటట్టు ఒక్క వాక్యం చూపించలేరు మీరు నా బైబుల్లో పాస్టర్స్ తో మాట్లాడేట్టు ఒక్క వాక్యం కానీ కేవలం ప్రవక్తలతోనే మాట్లాడేటప్పుడు దేవుడు ఎందుకు అంటే వాళ్ళ త్యాగం పూరితోనే జీవితం మనమేమో కంఫర్టబుల్ లైఫ్ అలవాటుపడ్డాం ప్లీజ్ పాస్టర్స్ కంఫర్టబుల్ లైఫ్ అలవాటుపడ్డారు ఒక్కసారి వాక్యం చెప్పనికపోతే మూడు నాలుగు నెలలు అన్నం పెడతారు అయిపోయాను పని ఇంటికి వచ్చి గాడ రాత్రి ఏడా ఆ క్లాక్ మార్చిపోతుంది అందుకే తినను బింగల్స్ ఒకటే రౌండ్ ఒకటే రౌండ్ అంటుండ బ్రదర్ అక్కడ నుంచి ఒకటే రౌండ్ అంటు ఒకటే రొట్టె అచ్చా ఒకటే రొట్టె తింటాను నేను ఒకటే రౌండ్ కూడా బ్రదర్ ఎవరన్నా సిస్టర్స్ ఎవరు బలవంతం చేస్తే కొంచెం సిస్టర్ అంటే గానీ అది కూడా కష్టంతో ఎందుకంటే భారం శరీరం మత్తు శరీరం అసలు మనకు అవసరం లేదు ఆహారం మనం తింటాం ఎక్కువ కోరిక గాని వారి కడుపే వారి దేవత అని అది అది అది కాదు అది కావద్దు ఆ పాకి దాని తర్వాత కొబ్బరి నూనెలు తాగడం ఆయుర్వేదం మందు తీసుకోండి కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి ఇరవై ఒకట త్వరగా నేను ఇలాగ మాట్లాడచ్చు ప్రార్థన చేయొచ్చు నేను దర్శనం చూస్తున్నా మనుష్యుడు సాయంత్రాల బలి నాకు ఏం చేసిండు కనబడి నన్ను ముట్టిండా నన్ను కూడా ముట్టిండు అని చెప్పిండబరేలనే చెప్పలేదు దూత్ అయితే ముట్టిండు ఎత్తుకొని కింద ఇలా మీకు కూడా అయింది మీరందరు చెప్పిన ఇందాక పరసు చెప్పిండు చాలా సార్లు చెప్పింది ఈ ఇద్దరు దూతలు నీకు లైవ్ చివరి వరకు ఉంటారు అర్థమవుతుందా చివరి వరకుంటారు నువ్ ఎంత కాలము నీ శరణని కాపాడుకుంటే అంత కాలం వాళ్ళ నీతో పాటు ఉంటారు నీకు ఈ విషయం కూడా చెప్పేస్తా నేను ఎంత కాలం నీ శరణి కాపాడుకుంటే ఒక సీక్రెట్ ఏం తెలుసా ఎక్కువ ఉపాసం ఉండేవాడు ఎక్కువ సమస్యలు బ్రతుకుతాడంట ఇంకెంతకంటే సీక్రెట్ మీకు అవసరం లేదు ఏం బ్రదర్ మీరు త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఈ లోకం దేవుని చిత్తమే కరెక్టే లేదు ఓ బ్రదర్ అంటు బ్రదర్ ఇక్కడ ఇసురు రాళ్ళు బ్రదర్ దీని లోపల అండ్ ఏది వేసినా డైజెస్ట్ చేసుకుంటుంది బ్రదర్ అది అంటున్నాడు రుబ్బురాళ్ళు రుబ్బురాళ్ళు ఉన్నాయి అంటే ఏమేసినా క్లీన్ చేసేస్తా బ్రదర్ అంటుండ అట్లా పెట్టిండి దేవుడు అంటున్నాడు వినడానికి బాగుంది కానీ చూడండి అది అయసిపోతున్నాయి లోపల అవయవాలు అన్నీ అలసిపోతున్నాయి రెస్ట్ ఇస్తావు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు వాటికి ఏదో ఒక పని పెడుతున్నావు అందుకే అలిసిపోయి నీ ఆయుష్ తగ్గిపోతుంది ఇప్పుడు ప్రపంచం అంతటా ఒకటే ట్రెండ్ ఓ మ్యాడ్ ఓ అంటే వన్ మీల్ అడే ఒకటే మీల్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఏం చేశారు బ్రదర్లు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినాలా డిన్నర్ లంచ్ తినాలా టైంకి ఇది తినాలా అట్లా ప్రోగ్రామ్ పెట్టి పెట్టేశారు వాళ్ళ సేల్స్ కొరకు కెల్లాగ్స్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఇట్లన్నీ పెట్టేసి పర్ఫెక్ట్ టైంకి తినాలి అవి తినే కొద్దీ ఆకలి అయితే ఎందుకంటే షుగర్ కాబట్టి తీపి తీపి తింటే ఊరికే నా ఆకలి తర్వాత తీపి తినే వాళ్ళకి ఊరికే టాయిలెట్ వస్తూ ఉంటుంది మీకు తెలుసలేదు ఎందుకంటే శరీరంలో ఉండలేదు షుగర్ బ్లడ్ దాన్ని ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది అందుకే యూరినేషన్ వస్తూ ఉంటుంది మీరు ఏదైనా ఒకరోజు కంప్లీట్ గా షుగర్ టచ్ చేయకుండా వచ్చి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు ఒకరోజు ఇడ్లీ దోశ బియ్యంతో కూడిన ఏమి తినకుండా ఒకరోజు ట్రై చేయండి ఎంత బాగుంటుంది మీ శరీరం సాయంత్రం వరకు మీరు చెప్తారు ఒకటే రోజు ట్రై చేయండి కొంచెం కష్టం నేను చెప్తున్నా ఎందుకంటే అది డ్రగ్ లాగా ఉంటుంది షుగర్ షుగర్ అనేది ఒక డ్రగ్ కాబట్టి మీ బాడీలో తట్టుకోలేవు కాబరేషన్ సాయంత్రం లాగానే కంపల్సరీ కాఫీ తాగాల ఫుల్ రెండు స్పూన్స్ వేసుకొని తాగాలని అట్లా మైండ్ కొడతా ఉంటుంది శోధన అన్నట్టు ఈ శరీరం అట్లా కానీ ఒక వన్ వీక్ ట్రై చేయండి నేను చెప్తున్నా మీరు ఎప్పుడు దాన్ని చోల్పోరు ఎన్నో పుస్తకాలు నేను చూసిన ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ మీకు ఒక కుటుంబం తీర్మానించుకుందంట ఒక సంవత్సరం షుగర్ లేకుండా బ్రతకాలని పిల్లలకి చాలా కష్టమైందంట కానీ పిల్లలకు కూడా వాళ్ళు ట్రైన్ చేసుకున్నట్ట భార్య భర్తలు నలుగురు ఒక్క సంవత్సరం షుగర్ లేకుండా బ్రతికిరంట వాళ్ళు చెప్పి రిపోర్ట్ పుస్తకం రాసిన పబ్లిషన్ పుస్తకం ఆ సంవత్సరము వాళ్ళ ఇంట్లో ఒక్క రోగం కూడా లేదంట ఒక హాస్పిటల్ బిల్లు లేదంట ఒక మందు కొనుక్కోలేదంట వాళ్ళు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైపోయింది ఇప్పుడు దేవుడు అవి బయల్పరిస్తానే చెప్తాను కదా అంతేనా లేదు మీ క్షరణాలు ఎక్కువ కాలం బ్రతకాల ఆ దేవదత్తలు ఏం చేస్తారో నేను చెప్తున్నా ఇప్పుడు ఇది కృషించిపోతే ఏమైతుంది తెలుసా నీ ఆత్మని పట్టుకుని అమ్మంతంగా చూపిస్తా వాక్యం వాళ్ళు అందుకొరికే ఉన్నారు ఈ లోకంలో ఇతో పాటు ఎందుకంటే సైతాన్ని ఏం చేస్తారు తెలుసా నీ ఆత్మని గుంజుకొని చూస్తాడు చనిపోతూ అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు చనిపోయే వాళ్ళ దగ్గర నువ్వు దేవుని ప్రవ్వా ఇతన్ ఆత్మని నీకు అపగిస్తుంది ప్రవ్వా సైతాన్ని ముట్టడానికి వీలేదు దేశాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నా అని నువ్వు ప్రార్థన చేయాలి చదిపోతు నేను అట్టనే ప్రార్థన చేస్తాను చెవులో మాట్లాడతాను ఎందుకంటే ఎయిట్ మినిట్స్ వరకు వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఫంక్షనింగ్ ఉంటుంది చనిపోయినక కూడా వాళ్ళకి చెప్తా చెవుల సిస్టర్ బ్రదర్ నేను ఫలాని మీరు ప్రభు వెళ్తున్నారు ఇప్పుడు ఈ పాపాలు ఒప్పుకోండి ఇంకేమైనా పాపాలు చేసే ప్రభు నా పాపాలు క్షమించి నన్ను బిడగా చేసుకో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావా అని వాళ్ళకి చెవులో మాట్లాడుతానే పోయి వాళ్ళు ఎవరైనా కానీ అవకాశం దొరికితే ఐసీ లకి వెళ్ళిపోతానే ఐసీ లకి వెళ్ళిపోయి ఎప్పుడు రానియరుగా ఐసీలకి డాక్టర్ అని చెప్పేసి వెళ్ళిపోతాను వాళ్ళు పంపించేస్తారు లోపలికి పోయి వాళ్ళు చెవులో మాట్లాడేస్తారు చచ్చిపోతున్నాడు సార్ లాస్ట్ వరకు కూడా మనం విడిచిపెట్టద్దు ఎందుకు కదా సార్ లాస్ట్ కూడా ఒక దొంగని విడిచిపెట్టకుండా లాస్ట్ వరకు కూడా చచ్చిపోతే కూడా విడిచిపెట్టాయన నీ సేవా విధానం మాట్లాడాలా ఇప్పుడు గ్యాబిందోతో మాట్లాడుతున్నాడు దాంతో నేను వాకిని ముగిస్తాను ఏం మాట్లాడుతుందో వినండి అతడు నాతో మాట్లాంటి నాకు తెలియజేసి నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు ఇప్పుడు చూడండి ఇరవై ఒక్క రోజులు ఉపాస ప్రార్థనలు చేస్తే నీకు గ్రహింపు శక్తి ఇవ్వడానికి ఆయన అక్కడికి వెళ్ళొచ్చాడు నీకంటే దాని విషయంలో మాట్లాడుతున్నాడు అంటే దాని ఎందుకు ప్రార్థన చేసిండతుందా నాకు ఈ రాజుకు వచ్చిన కళలు నాక అర్థం కావట్లేవు నాకు అర్థం కావట్లేవు ఈ కళ్ళ నాకు అర్థం కావాలంటే నేను ఉపాస ప్రార్థన ఉన్నలా ట్వంటీ వన్ డేస్ అయితే ఆ దూత్ ఏమంటుండ తెలుసా నువ్వు ట్వంటీ డేస్ ఉపాస ప్రార్థన చేయడం లేదు నువ్వు ఫస్ట్ డేకి నేను రావాలనుకున్నా చూడండి ఆడా ఏమంటున్నాడు నీవు బహుప్రీయుడవు చూడండి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడు నహోవాలు నువ్వు సేవిస్తే నువ్వు బహుప్రియుడవు నన్ను దేవుడు పిలవాలని నాకు ఆశ అర్థమవుతుందా అందుకు నేను కాంప్రమైజ్ కాక ఎవరు నిందలు మోసిన ఎవరు నేరాలు మోపిన నా మీద నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుకున్నా నేను ఏమనుకోను ఎందుకో తెలుసా ప్రభావ ఇంకా పాలు తాగుతున్నారు ప్రభా కొంతమంది మటన్ తింటున్నారు ప్రభావ కానీ నిన్న చెప్పింది కొంతమంది ఎముకలు నమ్మాలని కూడా రావట్లేదు ప్రభా ఎముకలు నాతో మాట్లాడితే నేను అనుకోవాలా ఎముకలు నమ్మలేటో నా మీద నేరం నాలో ఏదో తప్పు అనుకోవాలా ప్రభావ మోకాల మీద ఉంటే ప్రభావం నాకు క్షమించిన రాడుతాను పాల్ తాగే వాళ్ళు నా గురించి మాట్లాడితే నేనేమని అలా చెప్పా థర్టీ టూ ఇయర్స్ అయిపోయింది నేను సేవలోండి ఎన్ని గ్రామాలు ఎన్ని ప్రాంతాలు తిరిగినాము ఎన్ని స్టేట్స్ తిరిగినాం మనము ఎంతో మంది ప్రభుత్వత నడిపిస్తున్నాము ఎన్నో త్యాగం తీసుకున్నాం ఎన్నో లక్షలు త్యాగం తీసుకుంటున్నాం అర్థమవుతుందా ఎన్నో లక్షల రూపాయలు నేను ఖర్చు సేవలో నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఇది చర్చలో చెప్పాను నేను చర్చలో చెప్తే వీడు స్వనీతని చూపించుకుంటున్నాడుకుంటారు మీకు ఒక లెసన్ పోవాల రాజుని కాబట్టి నేను రాజులకు రాజు కుమారుణ్ణి కాబట్టి నేను ఇచ్చేవాణి కానీ తీసుకోను మళ్ళా నా దశమభాగం ఇంకొక చర్చకు పోతుంది అది భోగంగా నేను ఇంకొక అర్థమవుతుందా ఎందుకంటే నేను దాన్ని దాని మీద నాకు వ్యామోహం లేదు అర్థమైతుందా ఏ శ్లో ఈ మాట ఏమని మాట్లాడింది చెప్పండి చెప్తారు సిరికి ఈ వాక్యం నీకు అర్థమైతే నీ జీవితం ఎప్పటి ఉండదు ఎవ్వడు కూడా సిరికి ఆస్తులకి డులకి దేవునికి దాసులగా కాలేడు ను దేనికన్నా ఒక దానికి దాసుడు కావాలి ఈ లోకం సిరికి దాసు రాసులు నువ్వు ఏసు నేను యేసుకి దాసుణ్ణి చెప్పగలవా నువ్వు ఈరోజు నేను యేసుకి దాసు అని చెప్పగలవా ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని ఒక్క చెప్పింది బైబుల్ నేను ఏసుప్రభుకి జీవిత కాలం ఖైదీని అన్నట్లు అనగలవా ను అట్ట పరిచయం చేసుకోగలవా నేను జీవితకాలం ఏసుప్రభుకి ఖైదీనని నువ్వు చెప్పలేవు నేను చెప్తున్నా ఎందుకో తెలుసా నువ్వు ఫస్ట్ ఆల్రెడీ దానికి సిరే అయిపోయి సిరికి బానిసైపోయినావు అందుకు నీ మైండ్ అంతా డబ్బు మీద ఉంటుంది కొద్ది నుంచి సాయంత్రం వరకు డబ్బు మీద ఉంటావు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ రోజు ఎవరికి వాక్యం పోవాలా ఫస్ట్ స్టాండ్ లో కూర్చుంటే వాక్యం చెప్పాలా ఎవరిని ప్రభువు పరిచయం చేయాలా ఆయనకి దాసుడు అట్లాంటాడు ఆయనకి బానిస ఆయనకి ఖైదీ అట్లాంటాడు ఆలోచన ఎందుకంటే నువ్వు ఎవరికి దాస్తునివో వాన్ మాట వింటావు అది సీక్రెట్ నువ్వు డబ్బుకి దాచునివైతే డబ్బు నేను లాక్కొని పోతా ఉంటాను దాని ఎంత పరిగెతి పరిగెతి పరిగెతి పరిగెతి అలసిపోయి కృషించిపోయి నీ శర్మమంతా ఇంటికి దుఃఖంతో బాధతో ఆ రొట్టె తింటావు తిని పండుకుంటావు ఒక్క రొట్టె తిన్నా నేను ఉదయం చేసి అంద ఇనే గంటలు ఎవ్రీడే పనిచేస్తున్నా ఎట్లా సాధ్యం చెప్పండి అది ఆయననే బయపరుస్తాడు ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉంది కాబట్టి ఇంకా ముగించేసిన వాక్యము మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది చూడు నీవు బహు ప్రియుడవు యాక్చువల్ నేను ఎక్కడో ఒక రోజు కొత్త కాలం వాక్యం చెప్పేసిన ఒక స్టేజ్ మీద మాట్లాడినా అది అంత హెబ్రోనోళ్ళు పెద్దోళ్ళు అంత సైనిక్ పురిలో పెద్దోళ్ళు ఆరితీరిన వాళ్ళు సేవలో ముస్సలో ఏమో మీరు వాళ్ళతో మాట్లాడితే డిస్టర్బ్ అయినారు వాళ్ళు నీ సేవ కూడా ఉంటది బ్రదర్ నీ సేవ కూడా నేను చెప్తున్నా కానీ మనము అహంతో చెప్పం ప్రేమతో అని చెప్తున్నాం ఇవన్నీ విషయాలు ఎందుకంటే నీకు బయలుపరచండి దేవుడు వాళ్ళకి బయలుపరచుండే అంతే ఇది మీకు బయలుపరచబడింది వాళ్ళకు అనుగ్రహించబడలేదు అంటాడు వాక్యం కదా పలో రాజ మర్మం లో మీకు కాబట్టి మీరే ఇవి రిలీజ్ చేయాలా మీ దగ్గరకు వచ్చినట్టి మీరు ఎవడు ఈ తలా విప్తాడో వాడి జీవితంలో అవన్నీ విప్పబడతాయి ఈరోజు మనం ఈ తలాలు విప్తున్నాం కీస్ టు ద కింగ్డమ్ అన్నాడు కీ కాదు ఒక కీ కాదు ఎన్ని ఉన్నాయి ఎన్నో ఎన్నో ఎన్ని చేద్ద గుండీ చేతికి తాలపు గుత్తి ఎన్నో గుత్తి ఒక గుర్తి ఇచ్చింది సార్ నీకు ఒకటి ఇచ్చిండ గుర్తి ఇచ్చిండి నీకెన్ని ఇచ్చిండుతున్నా పరిగెత్తున్నా గుర్తి తీసుకొని ఇప్పుడు ఒక చెప్పాలా మీకు తాలపు చెవి నీకుంది కదా ఆ తాళము ఎక్కడ వేసిందో తెలుసుకోనా లేదా ఒక సీక్రెట్ నేను ఇప్పుడు రిలీజ్ చేసేసా తాలపు చెవులు ఇచ్చిండు దేవుడు నీకు కానీ ఆ దారం ఎక్కడుందో ఏ తలుపుకి తాళం వేసిందో తెలుసుకున్నా లేదా చేతికి ఇచ్చినప్పుడు చెవి తాళం ఎక్కడ వేసింది ఇప్పుడు పోయి తెరిస్తే ఆండ్లో ఏముందో నీకే అర్థమైతుందా ఇప్పుడు మీరు దాన్ని పాటించాలి నీకేం తాళం ఇచ్చిండు నేనైతే తెరుచుకున్నా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను ఇప్పుడు నీకు వాక్యం ఈస్ట్ ద కింగ్ డన్ చెవి ఇచ్చిండు మీకు అదొకటే తెలుసు కానీ ఆ ద్వారం ఎక్కడుంది అది పోయి నేను తెరి దాని లోపల ఏముందో తెచ్చుకోవాలా లేదా నేను మొన్న ఒక జోక్ వేసిన స్టేజ్ మీద చాలా మంది డిస్టర్బ్ అయిన రు తెలుసా నాకు ఎప్పుడు పైసలు అవసరం మొన్న నేను ఎవ్వరని అడిగాను బ్రదర్ అండి తెచ్చుకుంటా తెచ్చుకుంటా నాకు అక్కడ తాళం తాళం ఇచ్చిండే దేవుడు ఎంత డబ్బులు కావాలి అక్కడ పోయి ఆ తాళం చేసుకుంటానికి కొంత జేబులు చేసుకుంటా మళ్ళీ తాళం చేసి తీసుకొని అది వచ్చి ఇక్కడ ఎవరోకి వాళ్ళు అలాగ తినలేదు ఇప్పుడు నేను తింటలేను కూడా ఏ కానుక నేను తినదు రాసు ఏ కానుకలు నేను తినలేదు ఈవెన్ పెట్రోల్ కూడా నేను అయ్యారు ఎందుకంటే రాజులు ఇచ్చే వాళ్ళు కాని తీసుకునే వాళ్ళు కాని ఇది నేను చెప్పి చెప్పి కష్టం నాకు అలిసిపోతున్నాను కదా కాన్ఫెస్టల్లో మీరు అడిగి అడిగి అడిగి అడిగి ప్రజలని అందరినీ మీరు పిప్పి పిప్పి పాలు చేసి గొర్రలను పోషించండి అంటే గొర్రెలను చంపుకొని తింటున్నారు మీరు అని కూడా చెప్పిన అది తప్పు పోదా ఎందుకంటే మెల్కి శతక క్రమంలో మీరు రాజులు యాజకులు రాజులు ఇచ్చేవాళ్ళు కాని పుచ్చుకునే వాళ్ళు కాదు లేవి యాజకత్వం ఇంకా పుచ్చుకుంటుండే లా లా అంటది హైదరాబాద్ భాషలో చెప్పాలంటే లా లా ఎంత ఇచ్చినా తృప్తి కానీ మెల్కి క్రమంలో లే లే అనాలా అంటే ఉర్దూ ఏ లేవు ఏలేవు అంటారు చూసిన ఉర్దూ భాషలో ఏ లేవు ఏం లేవు లేవు లేవు లేని కదా ఏ స్మ ఇస్తలేడా లేవు లేవు లేవు అని అందరికి ఇస్తున్నాడు మనం అట్లా తయారు కావాలా నన్ను అట్లా తయారు చేయని నువ్వు నేను ఇవ్వండి మోసం చేయనప్పుడు ఎందుకు తెలుసా నా నా గొరవు అక్కడ ఎంతో ధనము సమకూర్చబడింది అక్కడ ఈరోజు నిన్న రాత్రి నేను వాక్యం చేస్తున్నా ప్రటం గందం అధ్యాయం నిద్రపోక అక్కడ బంగారం ఎంత శుద్ధమైన బంగారం అని అక్కడ పట్టణం పట్టణం మొత్తం బంగారంతో కట్టబడ్డా పట్టణం అంట స్ఫటికము ఉన్న శుద్ధమైన బంగారం స్ఫటికం అంటే నీకు తెలుసు కదా దాన్ని ఏమంటారు ఆలం అంటారు ఇంగ్లీష్ లో ఆ గ్లాస్ లాగా ఉంటది బంగారం గ్లాస్ లాగా ఉంటది ఎప్పుడంతా చూసింటారా ఏమంటారు నువ్వే చెప్పాలా ఎంత ప్యూర్ గోల్డ్ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పింది ఈ విషయం ఎప్పుడైతే ఆయన ఈ భూమిని అగాధంలోకి బయటికి తీసుకొచ్చింటో ఆ సగం భాగం పైకి పోయితే సగం భాగం కిందికి పైప్ పేయన దానికి దానికి రెండుకి మధ్యలో అగాధం ఏర్పరిచిండు అన్నప్పుడు ఈ సగం భాగం ఎప్పుడన్నా బంగారము కరగదీసినప్పుడు నువ్వే కరెక్ట్ చేయాలన్ను ఎంతమంట నేను కరెక్ట్ బంగారం కరుగుతపుడు శుద్ధమైంది పైప్ వస్తుంటది ముడి అంత కింది పోతుంటది శుద్ధమైంది పైనుంది శుద్ధమైన బంగారం ఇక్కడ ఉందంతా పనికిరైన బంగారం ఏదైతుందా సెకండ్ గ్రేడ్ ఇక్కడ ఉన్నది సెకండ్ గ్రేడ్ గోల్డ్ అక్కడ ఉంది ఫస్ట్ గ్రేడ్ గోల్డ్ మళ్ళీ అక్కడ మీద తెచ్చుకోవాలి కదా మనం చేయలేరు కదా అంత పర్ఫెక్ట్ గోల్డ్ అక్కడ ఉంది అది కాబట్టి నేను ఎందుకు చెప్తాను నీకు గోల్డ్ తెచ్చుకోమని చెప్తాను గోల్డ్ అయితే సంపాదించుకోమని చెప్పినా చెప్పినా లేదా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చెప్పిన మీ దగ్గర గోల్డ్ జమ చేసుకోండి ఎందుకంటే ఆపత్ కాలంలో అది నీకు సహాయపడుతుంది ఇప్పుడు కాదు ఎప్పుడు టూ థౌజండ్ ఎయిట్ అనేది చెప్పిన టూ థౌసండ్ ఎయిట్ టైం అని చెప్పిన ఆ తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ కంప్లీట్లీ జాయిన్ కావాలని చెప్పిన నేను జాయిన్ కాబట్టి నేను చెప్పగలిగిన టూ లో ఇప్పుడు కాదు పెన్షన్ పెన్షన్ పాలసీస్ తీసుకోండి గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైం లో పాలసీ తీసుకోండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తీసుకోండి ఎందుకంటే మీకు జాబ్ సరిగా లేవు మీరు ప్రైవేట్ బిజినెస్ తీసుకుంటే ప్రైవేట్ జాబ్ డైలీ వర్క్ డైలీ వేజ్ వర్కర్స్ మీరు మీకు కంపల్సరీ అవసరం అని నేను చెప్పిన హెల్త్ పాలసీ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు చాలా అవసరం అప్పుడు మనం మన దగ్గర ఒక బ్రదరు డే ఇవన్నీ చేసేటోడు అవి బట్స్ కట్ట పేపర్లు తీసుకొచ్చిండి ఎవ్వరు చేసుకోలేదు ములాగ పేపర్ నేను చెప్పేది ఏంటంటే అది అది నేను కనుగ్రీబడ్డప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేసినా ఒక దినం కష్టపడాల్సి వస్తుందా లేదా తప్పగా కష్టపడాల్సి వస్తుంది కానీ నేననేది ఏంటంటే ఎందుకు కష్టపడాలి ఇప్పటికైనా మేల్కోవచ్చు కదా ఇప్పటికైనా మేల్కోవచ్చు దాంట్లో చేస్తున్న వాక్యం నువ్వు బహు ప్రియుడవు ఈ అధ్యాయము ఆరంభమైనప్పుడు దాని గ్రంథము ఆరంభంలో నీవు ప్రియుడవు దానియులు అన్నాడు ఈ ఈ అధ్యాయ కష్టపడికి నువ్వు బహుప్రిడవైపోయినావు నీ ఆత్మీయ జీవితంలో బాగా అర్థం చేసుకోండి స్పిరిచువల్ లేవల్ లో నీ ర్యాంకులు పెరుగుతూ ఉంటాయి మొన్న వరకు బ్రదర్ చెప్తున్నాడు ఒక లాక్డౌన్ కి ముందు చెప్పిన వాక్యాలు ఒక లెవెల్ ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు చెప్తున్న వాక్యాలు ఇంకొక లెవెల్ ఉన్నాయి బ్రదర్ వాళ్ళ ర్యాంక్ పెరిగిందా లేదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు ఒక రీతిగా ఉంటే ఈ రోజు ఆ రీతిగానే ఉన్నాయా అసలు లేవు నీ ర్యాంక్స్ పెంచి దేవుడు ఎందుకు నువ్వు ఫ్రీయుడుగా ఉన్నావు ఇప్పుడు బహు ప్రియుడుగా తయారైనవు నువ్వు బహుప్రియురాలుగా తయారు కావాలా కాంప్రమైజ్ కావద్దు పొద్దుంచి సాయంత్రం ఏం చేస్తున్నావు నిన్న అదే చెప్పిన నేను మీరు సైతానికి నాలుగు గంటలు ఇచ్చేసానని చెప్పినా చివర సైతం నాలుగు గంటలు ఇచ్చేసారు మీరు ఇప్పుడు తీసేసుకోండి ఏమేమి ఇచ్చేసావు వాడికి లాక్కోండి ఈరోజు నుంచి అర్థమైందా కాబట్టి ఆయన బహు ప్రియుడు ఎప్పుడైండు నీ ఉపాస ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు నువ్వు పాపాలు ఒప్పుకుంటున్నావు నేను పరిశుద్ధిని అనుకుంటున్నావు ఆయనగా నువ్వు పాపలు ఒప్పుకుంటున్నావు నువ్వు ఒక ప్రవక్తవు అయినగా నీ పాపాలు ఒప్పుకుంటున్నావు అంటే ఎంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఎంత భయము దేవుడు ఎంత భక్తి ఆయనకి దేవుడు అంటే ఆ భక్తి భయం ఈరోజు లేదు క్రిస్టియానిటీలో సేవకులకే లేదు ప్రజలను విడిచిపెట్టండి గొర్రెల్ పాపం వాళ్ళకి ఏం తెలియదు సేవకులకే లేదా భక్తి శ్రద్ధలు నేను మొన్న పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రతి పాస్టర్ పాస్టర్స్ మీరు కనీసం ఒకటి ప్రార్థన చేస్తారా బాధ పాస్టర్సే ప్రార్థన చేస్తారు వాళ్ళ చర్చి పరిస్థితి అయింది నేను ఎప్పుడో చెప్తాను సార్ ఏ చర్చిలో ఉండాలా ఏ చర్చిలో ఉండదో చెప్పాలా పేర్లు కాదు నేను చెప్పాడు ఏ చర్చిలో ప్రార్థనలు ఉండవో ఆ చర్చిలోకి వెళ్ళి మీరు పరిగెత్తుకోవాలా నేను చెప్తున్నా మీకు అది పడుతుంది ప్రేయర్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ పాటలు పాడి ఎక్కువసేపు సమయం గడిపే చర్చస్ వద్దు మనకి ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చుండే సంఘాలలో నువ్వు ఉండాల అదే చెప్తున్నా కాబట్టి ప్రార్థన జీవితం లేని చర్చ మనకొద్దు ఎందుకంటే మనం ప్రార్థన ద్వారానే ఇంతకాలం ఇట్లున్నాం ముఖ్యంగా నేను చెప్తున్నా నా జీవితం ఎన్నో రకరకాల దుష్ట చూసిన పడ్లారని చెప్తున్నా అవన్నీ చిన్న మీద పడుతుంటే వాటిని కొట్లాడుతుంటా కాబట్టి ఆ అనుభవం నేను పబ్లిక్ లో చెప్పాను ఆ అనుభవాలు నేను చూసిన కాబట్టి నేను ఎట్టి పరిస్థితి పడిపోను తీర్మానించడండి డబ్బుకి నేను పడిపోనే పడిపోను ఇంకా వేరే వ్యామోహాలకి నేను పడిపోను కాంప్రమైజ్ కానీ ఎందుకంటే అనుభవ పూర్వకంగా ఆ ఆత్మీయ ప్రపంచాన్ని నేను చూసిన కండార కాబట్టి చీకటి శక్తులను నేను చూసిన వాటిని కొట్లాడినా కాబట్టి నేను చూసిన ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఆడవద్యాన్ని నేను రుచి చూసిన చీకటి శక్తులతో కొనడనము నేను రుచి చూసిన కాబట్టి నేను ఎవరు నన్ను నా గురించి ఏం మాట్లాడుకునే నేను పట్టించుకోను ఎందుకంటే నేను అనుభవం పూర్వకంగా ఉత్తగా బైబుల్ కట్ పేస్ట్ కాపీ పేస్ట్ అంటే ఉన్నావు అట్లా కాదు మన వాక్యం అర్థమైతుందా ఏదో పుస్తకం చూసి ఏదో యూట్యూబ్ లో తీసుకొచ్చి కావి కావ్యవాక్యాలు అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ముగిస్తున్నాడు నువ్వు బహుప్రిడవు ఎందుకు బహుప్రిడవు నువ్వు ప్రార్థన చేసి స్థిరంగా ప్రార్థనలో ఒకరోజు గంట సేపు ప్రార్థన చేసి ఇంకొక రోజు పదిహేను నిమిషాలకే లేచిపోలేను ప్రతిరోజు మినిమం గంట మూడు పూటలు చేసిండ ప్రార్థన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇందాకట సాయంత్రము నైవేద్యానికి ముందు ప్రార్థన చేస్తుంది అక్కడ చేస్తుందా లేదా మనం అట్లా ప్రార్థన చేయగలమా ఈ రోజులలో ముఖ్యంగా నేను చెప్తున్నా ఈ రోజుల్లో నువ్వు అట్లా ప్రార్థన చేయకపోతే నువ్వు ఏం చేస్తున్నావు లోకంలో నీకే తెలియదు నీ ఆత్మ ఘోషిస్తా ఉంటుంది ఇక మీద ప్రార్థన కూర్చుందాం హాలిడేస్ వస్తున్నాయి కదా అనేసి కాదు ప్రార్థన కూర్చుందాం ప్రతి సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్స్ ఎంతకాలం అని చెప్పండి మన దగ్గర ముగించి ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటే దిగొస్తాడు దేవుడు మీరు బంద్ చేస్తుంటే మీరు చేస్తలేదు ఆయన కూడా విశక్తి చెంది ఏం పిల్లలు రా అని వెళ్ళిపోతా ఉంటాడు ఇంకా రాడు ఇంకా రాడు ఆ రోజు దుష్టాత్మలు వచ్చేస్తా ఉంటాయి అదే స్టార్టింగ్ పాయింట్ ఆ స్థితి దుస్థితి చాలా భయంకరంగా ఉంటది అయితే ఈ జాబిరీ దృత్తి ఏమిటి ఉందంటే నువ్వు బహుప్రియుడవు ఎందుకంటే నువ్వు స్టేబుల్ గా ప్రార్థన చేసినావు ట్వంటీ డేస్ కానీ ఫస్ట్ డే కి నేను రావాలనుకుంటున్నాను మరి ఇప్పుడు చదవండి ఆడ బహుప్రి దూతకి ఎవరు ఆగ్ ఇచ్చినారు నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయకముందే దాన్ని అర్థం చేసుకోండి నువ్వు ప్రార్థన చేయకముందే నీ కార్యం జరిగిపోతా ఉంటుంది తలంపు నువ్వు తలించినవు నువ్వు బహు ప్రియుడవు కాబట్టి అంటే ఆయనతో అంత సన్నిహితంగా నువ్వు సవాసంలో ఉన్నావు కాబట్టి నువ్వు ప్రార్థన ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ట్వంటీ డేస్ ముగించక ముందే నేను వచ్చిన కానీ ట్వంటీ డేస్ ఎందుకు తర్వాత ఎందుకు వస్తున్నా నేను నన్ను వాడు ఆపిండు లూసిఫర్ నన్ను ఆపిండు నీ దగ్గరికి రానియకుండా అంటున్నాడు అక్కడ ఇంకా అక్కడ అవసరం లేదు అక్కడ కొద్దు ఆ వాక్యం వచ్చేది నేను నీ దగ్గరికి ఫస్ట్ రావాలనుకున్నా ట్వంటీ డేస్ వన్ నా ఫీల్డ్ అంటే వాడు ఎంత కఠినడా ఊహించుకోండి సైతం ఎంత కఠినడు దేవుని మర్మములు దేవుని ఆజ్ఞలని మన జీవితంలో రానియకుండా వాడు అడ్డగిస్తున్నాడు ఆ తూతలని కాబట్టి మీరు ఏం చేయాల పావులు ఒక్కడే ఏం చేయాల వాటితో మీరు కొట్టాడాలా వాటిని గద్దించాలా మీరు అపవాదాన్ని వాడి మీద నుంచి పారిపోతాడు ఇప్పుడు మీరు గద్దించాలా మీ దగ్గర ఉన్న ప్రతి చీకటి శక్తులు ఏమేమి మిమ్మల్ని అడగిస్తున్నాయో అనారోగ్యాలని కంటిన్యూ గద్దించండి అనుమానించకండి అనుమానించకండి అనుమానించకుండా గద్దించండి నాకు ఎందుకు ఈ సమస్య నాకు ఎందుకు ఈ ప్రాధాన్యం అనద్దు అనద్దు మీరు అర్థమవుతుందా నాకు ఎందుకు ఇవి అనద్దు ఇస్వల్ఫల్లా అన్నారు వాళ్ళు చేసిన తిరుగుబాటులో మర్చిపోయారు కానీ నాకు ఎందుకు ప్రభావం ఈ శ్రమ అంటున్నారు న్యాధిపతుల కాలంలో కాబట్టి మనం అట్లా అనద్దు ఇక మీద ఏం చేయాలంటే నీ పాపాలు ఒప్పుకుంటున్నావు అనుదినము ఆయన చేసినట్టు పాపాలు నీ దేశ ప్రజల పాపాలు ఒప్పుకోవాల నీ రక్త సంబంధికుల పాపాలు నువ్వు ఒప్పుకోవాలి అని నా పిల్లల పాపాలు ఒప్పుకుంటా ప్రతిరోజు లేదు వాళ్ళు ఏం చేస్తుంటారో నాకు తెలియదు చేసిందా లేదా అట్లా నువ్వు ఒప్పుకోవాలి నీ పిల్లల పాపంలు నీ బంధువులు నీ రక్త సంబంధాలు అన్నదమ్ముల పాపంలు అక్కచిల్ల పాపంలు నీ చుట్టాలు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా ఇరుగు పొరుగు వారి పాపాలు ఒప్పుకోవాలి నీ ఉద్దేశాలలో ప్రజల పాపాలు ఒప్పుకోవాల వారి వారి కుటుంబికుల పాపాలు నువ్వు అది నేను నేర్చుకున్నా అందుకు నువ్వు బహుప్రీడవు చెప్తున్నా నీకు స్వార్థం లేదు విజ్ఞాపన ప్రార్థనలో స్వార్థం లేదు ఇతరుల బాగోగులు ఆలోచించే వాణి కాబట్టి బహుప్రీడవు ఎందుకంటే ఆయన నీ బాగోగులు ఆలోచించి లోపలికి వచ్చాయి కాబట్టి అటువంటి ప్రార్థన జీవితంలో నువ్వు నీ ప్రార్థనకి తప్పక జవాబు వస్తుంది నువ్వు బహుప్రీడవు అని పిలిచే పిలువబడి నీ ప్రయాసం ఏదో వచ్చి ఎంతసేపు ప్రయత్నం చేస్తా ఓందు నేనైతే కొన్ని మెథడాలజీస్ చెప్పినా నేను ఎట్లా చేసుకుంటాను అది ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చేసిన అది పనిచేస్తున్నా దాని ఎఫెక్ట్ కూడా నాకు తెలుస్తుంది ఆ టైంలో ఎటువంటి అభిషేకం వస్తుంది ఎప్పుడు కనివిని ఎరగని భాషలు వస్తున్నాయి నాకు అంతకు నేను ఎప్పుడు మాట్లాడలే అట్లాంటి భాషలు నేను మీకు చెప్తున్నాను సీక్రెట్స్ ఒకప్పుడు మాట్లాడిన భాషలు ఇప్పుడు లేవు నేను భాషలో ఒకప్పుడు పాటలు పాడుతుంది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు అన్ని లెవెల్స్ అన్ని మారిపోయినాయి భాషలు అదొక వింత రకమైన భాషలాగా తయారైపోయినాయి ఈ సీక్రెట్స్ పాటించినప్పుడు షార్ప్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి భాషల ప్రార్థన దాని తర్వాత లెవెన్ ఫిఫ్టీ కి స్టార్ట్ చేస్తా టూ కి స్టార్ట్ చేస్తాం మళ్ళా సాయంత్రం ఫైవ్ కి మళ్ళీ నైన్ ఓ క్లాక్ మీతో పాటే ఉంటాను మీరే స్టార్ట్ చేస్తారు నైన్ ఓ అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను మీరు ప్రభుకి ఎంతో సన్నిహితంగా ఉండగలరు మీరు ఇట్లా మీ పిల్లలకి ఏర్పాటు వాళ్ళు ఎందుకు విశేషమైన సేవకులు కాదు ఎందుకు చెప్పండి వాళ్ళకి ఎవరు నేర్పుదే ఎవరు మేము మా పిల్లలకి మా పాప అక్కడ ఉంటుంది అమెరికా కదా ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీకి వీళ్ళు నైన్ కి వీళ్ళు బంద్ చేస్తారు నేను నైన్ థర్టీ కే బ్ చేస్తాను ఆన్లైన్ ఎందుకంటే పాప ఆడకేళి వస్తారు నైన్ థర్టీకి ఆన్లైన్ వచ్చేస్తుంది మేము ఆన్లైన్ లో ప్రేయర్ తను పాట తను కూడా వాక్యం చదువుతుంది ప్రార్థన చేస్తుంది వర్షిప్ చేస్తాము క్లోజ్ చేస్తామని పండుకుంటాం టెన్ సరే అవన్నీ ముఖ్యమే బాడీ కూడా రెస్ట్ కూడా అవసరం కానీ ఏ రోజు కూడా మనం మానది చిన్న పంచి ఎందుకంటే మేము ఇక తరనేమంటే కేవలం చిన్నపంచి మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ ప్రార్థనలు కూర్చోపెట్టండు ఫ్యామిలీ అందరం ప్రార్థన ఉండాలి అంత స్ట్రిక్ట్ గా చిన్నపంచిన ప్రార్థనలు కూర్చోబెట్టి మా మదర్ గానీ మా ఫాదర్ గాని మా మదర్ అంటే కొంచెం ఫ్రెండ్లీ ప్రేమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఎంత ప్రార్థన నేర్పించదు మా ఫాదర్తో స్ట్రిప్ గా కట్టబెట్టిన వాడు మోకాళ్ళు కొట్టేటవాడు మోకాళ్ళు కాళ్ళ మీద కొట్ట అట్లా నేర్పించు వాళ్ళు ఈ రోజు నువ్వు చేయలేకపోతున్నావు నీ పిల్లల్ని కొట్టలేవు నువ్వు కొట్టలేవు తర్వాత బయట ఎవరైనా కొడతారు కదా వాడిని స్కూల్లో కొట్టరు కదా మీ పిల్లల్ని మీ పిల్లల్ని భరించలేనది ఎందుకంటే వాడిని ఎవడ కొట్టలేదు గతంలో తల్లిదండ్రులు కొట్టలేదు బయట కూడా వాడు ఉక్కిల్లి ఉక్కిలి బిక్కిలి అయిపోయి కాబట్టి ఇప్పుడన్నా కొట్టండి కొడతారా అప్పుడు కొట్టలేరు కదా అంతేగా ఇట్లా కొట్టలేరు కదా ఇప్పుడే కొడతారు కదా ఎక్కడ కొట్టాలి కూడా నేను ఒకసారి చెప్పినా కదా మీకు మీరు ఇక్కడ బ్యాక్ కొట్టాలని చెప్పిన బ్యాక్ కొట్టాలని చెప్పినా సరే ప్రార్థిస్తాను కొద్ది సేపు బాగుంటుంది సార్ మనం బలా తీసుకుని పెట్టండి కదా ఫస్ట్ సరే వాక్యానికి ప్రార్థిస్తాం పరుషు తరవుతండ్రి మీకు వందనాలను అయినా ప్రాభా మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ఈ దేవుడి యోహవాన్ని సేవింపాలన్నారు ప్రభావ ఎంత మాకు చూపించినారు ఏ రీతిగా ప్రార్థనలో సమయం గడపలో చూపించినారు ఏ రీతిగా షెడ్యూల్స్ పెట్టుకోవాలి ఏ రీతిగా టైం టేబుల్స్ పెట్టుకోవాలని చూపించినారు ప్రభావ ఏ రీతిగా మా సమయాన్ని మేము సజ్జనం చేసుకోవాలని చూపించినారు రెడీమ్ దైమ్ అన్నారు మీరు ఎపిసో అవును ప్రభావ మేము దాన్ని రెడీమ్ చేయాలా వాడు బంధించుకోవడం మా టైం వాళ్ళ మేము దాన్ని విమోచించుకోవాలా మా సమయాన్ని మేము విమోచించాలా ప్రభావ మన అటువంటి జ్ఞానం మీరు ఇచ్చినారు మాకు ఈ దిన నుంచి మేము దాన్ని వాడాలి మహిళమార్గంగా మీతో సంభాషించాలా బహు ప్రీడవు అతి ప్రీడవు అన్న బిరుదు మేము పొందాలా ప్రభు దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను ప్రభు అది మీకు తెలిసినైనా అది నేను మీకు బయలుపరిచిన మీ బిడ్డలకి మీ బిడ్డలకి నేను బయలుపరుస్తున్నాను ప్రభావ బహు ప్రియులుగా వీళ్ళందరు తయారు కావాలా అవునైనా దేవదూతలు మాట్లాడాలా అక్కడి నుంచి ఆజ్ఞలు తీసుకొచ్చి వీళ్ళకి బయలుపరచాలా ప్రభా ఇది పాత నిబంధన విధానం కాదు అయినా కొర్నేలి దగ్గరికి దేవదూత దిగొచ్చిండు ప్రభా పౌల దగ్గరికి దేవదూతలు దిగొచ్చినారు ప్రభా ఆ యొక్క దగ్గరికి దేవదూతం దిగొచ్చిండు ప్రభావ కొత్త నిబంధన పుస్తకాలలో దేవదూతలు దిగొచ్చినారు ప్రభా అందరితో వాళ్ళు మాట్లాడినారు ప్రభా వాళ్ళు ఎన్నో విషయాలు బయలుపరిచినారు ప్రభా పౌల శిలలు గాయపడి ఆ యొక్క ఆ యొక్క జైల్లో చరసలలో ఉన్నప్పుడునైనా దేవదత్తలు దిగొచ్చినారు వారిని బయట తీసుకుని వచ్చినారు ఈ రోజు మనుషులకి నమ్మకం లేదు ప్రవా అందుకు వాళ్ళు అవి చూడలేకపోతున్నారాయినా అందుకు అవి అనుభవ చూడలేకపోతున్నారు ప్రభావ కానీ మేము తెలుసుకున్నాం ప్రవ్వా ఇవి నిజం ప్రవ్వా ఇవి వాక్యంలో ఉన్నాయి ప్రవ్వా కాబట్టి మేం వాటిని స్వీకరిస్తున్నాం వాటిని మా జీవితంలో అవలంబించుకుంటున్నాం మీరు మాకు సైకిల్ నడిపించండి పరిశుద్ధమైన హస్తాలు మాకు దయచేయండి శుద్ధ హృదయం మాకు దండి మీతో మేము సవాసం చేయాల ప్రభావ అపవిత్రం మా దగ్గర ఏది రాడానికి వెళ్లేదు మేము మా శరాన్ని కించపరచుకుంటున్నాం ప్రవా దాన్ని మరణానికి అప్పగిస్తున్నాం ప్రభావ మీ యొక్క ఆత్మలో మేము జీవించాల ప్రభావం అటువంటి కృప భాగ్యాన్ని మాకందరికి కనుగరించమని యేసు క్రీస్తు పరిషత్ నామం సాధించున్నాం తండ్రి